సూత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోనతుడా సర్వశక్తి సంపూర్ణ నికు వర్ణాలేసయ్య గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవీ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభా దీవారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగ్రదించినారనైనా దాన్ని నీకు ఎంతో వర్ణాలు అర్పించుకున్నైనా నీకే కృతజ్ఞత ఆసక్తిని చెల్లిస్తున్నాం ఈ దినమంతా మీ సాయించర్పించేందుకే నీకు వందాలేసయ్య ఈ యొక్క మధ్య కాల మీ సన్నికొచ్చినమైనా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా హృదయాలు సరి చేయని ప్రభావ మా జీవితాలు సరి చేయని ప్రభావం ఇంకేమన్నా ఆయాసకరం ఉంటే తొలగించండి ప్రభావా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ మేము కూడా పరిశుద్ధంగా ప్రభావం శుద్ధించాలని సహాయపడినయన మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం దయచండి రానబెడి త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభ ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి పాటలదారు మైంపందని వాకిందరూ మాట్లాడి ఈ నామానికి మేమే తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిష్టాం తండ్రి ఆమెన్ ప్రభు ఈసున రక్షక నొసూ కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ప్రభు ఈసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా అల్ఫయుని వేమే గని Alpha yu nī vē, Omega yu nī vē. Prabhu yesu naraqshakā, Nusagū kannu lūnākku niratā mūnē, Ninnu chūrā. Prabhu yesu naraqshakā, Nusagū kannu lūnākku niratā mūnē, Ninnu chūrā. ప్రియుడైనహానుపద్మాసులో ప్రియమైన స్వరూపము ప్రియుడైన పద్మాసులో ప్రియమైన ఏసుని స్వరూపము ప్రియ మరచు బహుధన్యుడ నిన్ను చూడా ప్రభు ఈశున రక్షకా నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా లెక్క లేని మార్లు పడిపోతని దిక్కులేని వాడనే నై లెక్క లేని మార్లు పడిపోతని దిక్కులేని వాడని అయి తిని చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము చెక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ఎరిగి ఎరిగినే చెడిపోతని యేసుని గాయామురే పీతిని ఎరిగి ఎరిగినే చెడిపోతినీసూని గాయా మురేపీతిని మోసాపోతీ నేను దృష్టి తొలగి దాసు నను చూడనిమ్మో మోసపోతీ నేను దృష్టి తొలగి దాసుడ నన్ను చూడ నిమ్మో ప్రభు ఏసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఏసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా లోకా భోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము లోకాభోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము నీ మహిమ దివ్య స్వరూపమును నిందనను చూడ నిమ్ము నీ మహిమ స్వరూపమును నన్ను నిందార నను ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ప్రభు ఏసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా అల్ఫయునివే ఓ మేఘయువే యు మే గయు వే ప్రభు యసు నక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఏసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా హ అసాధ్యమైనది లేని లేదు నన్ను బలపరచు వాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేని నన్ను బలపరచ్చువాడు నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించెను సాధ్య అన్ని సాధ్యమే నాయ తొడయండగా సాధ్యమే అన్ని సాధ్యమే నాయ తొడయండగా సాధ్యమే అన్ని సాధ్యమే నాయ తొడయండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా తోడుండగా అసాధ్యమై నదిలని నన్ను బలపరచు వాడు నాతో ఉండగా అసాధ్యమై నన్ను బలపరచువాడు నాతో ఉండగా శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరుగను శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరుగను సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచను సత్య స్వరూపీ సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరుచును సాధ్యమే అన్ని సాధ్యమే నాయసు తోడయ్యుండగా సాధ్యే అన్ని సాధ్యమే నయేసుడయ్యుండగం సాధ్యమే అన్ని సాధ్యమే నేసు తొడయండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా తోడయుండగం అసాధ్యమై నదిల నెల లేదు నన్ను బలపరచు వాడు నాతో ఉండగం అసాధ్యమై నదిల నెల లేదు నన్ను బలపరచు నాతో ఉండగం సాతాను శక్తులు ఎదురించినా వాక్యమనే ఖడ్గముతో జయించదను సాతాను శక్తులు ఎదురించినా వాక్యమనే ఖడ్గముతో జయించదను సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును సర్వాశక్తుడు తన శక్తితో నింపి నాకు జయమిచ్చును సాధ్యమే అన్ని సాధ్యమే నాయసు తోడైండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా తొడయుండగం సాధ్యమే అన్ని సాధ్యమే నా తొడయండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా తొడయ్యుండగం అసాధ్యమైనదిలెని లేదు నన్ను బలపరచు వాడు నగా అసాధ్యమైనదిలేని లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించెను సాధ్యమే అన్ని సాధ్యమే నా యే సూతుడై ఉండగా ని సాధ్యమే నేసూ తోడుండగం ఓడిపోనివడు ఏడిపోనివడం ఓడిపోనివడు ఏడిపోనివడం ఓటమిత పని రోజైనను ఓడిపోనివ్వడం చేయి దాటి పోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు ఓటమి త పని రోజైనను ఓడిపోనివ్వడు చేయి దాటిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు ఏ సయ్య ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు ఏ సయ్య ఓడిపోనివ్వడు పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా ధైర్యం ప్రభు మనలో నింపేగా పౌలులాగా సాగాలిగం పందె మందు ఉండగా ఓపికతో సాగలిగం ధైర్యం ప్రభు మనలో నింపగా పౌలులాగా సాగాలిగం గురి యోద్ధకే నీ ప్రయాణము ఉన్న తపిలు పునకు కలుగు బహుమానము గురి యోధకే నీ ప్రయాణము ఉన్న తపిలుపునకు కలుగు బహుమానము సీయోనులో మనస్థానము సుస్థిరము సుయోనులో మనస్థానము స్స్థిరము ఓడిపోనివ్వడు ఏ సయ్య ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు పని రోజైనను ఓడిపోనివ్వడు చేయి దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు ఏ సయ్య ఓడిపోనివ్వడు నా వారే కాదనగా రక్త సంబంధులై వెలకట్టారుగా బానిసను చేసి అమ్మారుగా సేపును చూశాడుగా నాన్న వారే కాదనగా రక్త సంబంధులై వెలకట్టారుగా బానిసను చేసి అమ్మారుగా ఏసేపును చూశాడుగా తోడుండెనన్న వాగ్దానము రాజుల ఎదుటే తనకు సన్మానము తోడుండె నన్న వాగ్దానము రాజులయ్యదుటే తనకు సన్మానము మహచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము మహచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము దాటిపోడెన్నడు ఏ సయ్య దాటి దాటిపోడెన్నడు ఏ సయ్య దాటిపోడెన్నడు దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రుజైనను దాటి దాటిపోడెన్నడు దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు ఓడిపోనివ్వడు ఏ స్తయ్య ఓడిపోనివ్వడు నా కన్నుల కన్నీరు తుడిచిన ఏ స్తయ్యకే రాధనా ఆరాధనా నా కన్నుల కన్నీరు తుడిచిన ఏసయ్యే ఆరాధనం ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధన ఆరాధన తన రక్తముతో నన్ను కడిగిన ఏ సయ్యకే ఏ సయ్యకే ఆరాధనం ఆరాధనా తన రక్తముతో నను కడిగిన ఏ సయ్యకే ఏ సయ్యకే ఆరాధనం ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనం ఆరాధనం రాధనా ఆరాధనా ఆరాధన ఆరాధనా తన వాక్యముతో నన్ను నింపిన ఏ సయ్యకే ఏ ఆరాధన తన వాక్యముతో నన్ను నింపిన ఏ సయ్యకే ఏ సయ్యకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా రాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనం పాదాలతో మరణాన్ని తృ ఏ శయ్యకే ఏ ఆరాధన ఆరాధన తన పాదాలతో మరణాన్ని తృక్కిన ఏ య్యకే ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా రాధనా ఆరాధనా నా కన్నుల కన్నీరు తుడిచిన ఏ సయ్యకే ఏ సయ్యకే ఆరాధనం ఆరాధనా నువ్వు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నువ్వు చేసిన మేళ్లకు నివ్వు చూపిన కృపలకు వందనం ఏసయ్యా వందనం ఏ వందనం ఏ వందనం ఏ వందనం ఏ వందనం ఏ వందనం ఏ వందనం ఏ బలహీనులమైన నువ్వెంతగానో బలపరచవు క్రిస్తూ మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీ చావు బలహీనులమైనము నువ్వెంతగా నో బలపరచావు క్రిస్తూ మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీచావు వందనం ఏసయా వందనం ఏసయ్యా వందనం ే వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏవు చేసిన మేలకు నువ్వు చూపిన కృపల నువ్వు చేసిన మేలకు నివు చూపిన కృపల वंदनम येशया वंदनम येशया वंदनम येशया वंदनम येशया वंदनम येशया वंदनम येशया वंदनम येशया సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏ సైకే కలుగునుగా మీ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవా జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి సంపన్నుడ నీకు వందాలేశయ్యా అబ్రహాం సాకి ఆకోబ్ల గొప్ప దేవ నా ప్రభా గర్శన కాలం ఎంతో ప్రభావం యువరాత్రులు అమ్మడి కాచి కాపాన్ని అయినా ఇక నూతన దినం మాకు అనుగ్రహించినారు బట్టి నీకెంతో వందాలేసయ్యా నీకే కృతజ్ఞతా శ్రుతులు చెల్లిస్తున్నాం నాయన సమస్త ఘనత మహిమ ప్రభావంలు మహా తేజస్సు మహైశ్వర్యం ఇక యుగంలో నీకే కలుగును గాక అలలుయ్య నా నా దేవ ఇక మధ్య కాలసంలోనైనా మీ సైనికు కష్టంలో అయినా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీ నూతనమైన కృపా నూతన అభిషేకం మాకు అనుగ్రించిన ఆయన మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివేయండి ప్రవ్వ నా దేవ నా ప్రవ్వ మీ యొక్క తలంపులకు మీరు నా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారానికి మేము లోపడుతున్నాం ప్రభావ మీ చిత్తానుసారంగా మీ వాక్యానుసారంగా మేము నడిపించండి ప్రభావ నా దేవా యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం నైనా మీరు అక్కడికి సంబంధించిన ప్రతి ప్రవేశాలైనా మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రవ్వ కాబట్టినైనా అది నెరవేరే టైంలో ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా మా సేవా జీవితం ఎట్లా కొనసాగించుకోవాలా ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపించండి మీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించి ప్రతి దశలోనైనా అనుమానించకుండా ప్రవ్వ అభ్యంతర పడకుండా ప్రవ్వ చివరి వరకు ప్రభావం మీ రక్షణ ప్రణాళికలు మేము ముందుకు పోలాగినా అనేకులను మీ రక్షణ నడిపించలాగనా కృపను మాకు కలిగించమని ఇక మధ్యకాల సమయంలో వాక్యం ధ్యానిస్తాను ప్రభావం మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకము నింపండి పరిశుధాత్మ దేవ హృదయంలోకి రావు ప్రభు నేను ఆహ్వానిస్తున్నాం నా హృదయంలో నూనె నాతో మాట్లాడి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రాతిష్టాం తండ్రి ఆ మీన్ నిన్నటి దినాన ఒక వాక్యాన్ని మనం ధ్యానించినాము ఏంటంటే మతైసు వార్థం ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూసాం నేను అడిదినా మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం అంతా ఏసు ప్రభు తన రాకడ్లో ఏ రీతిగా ఉంటుందో యుగ సమాప్తులు ఎట్లా ఉంటుందో ప్రభు అనేకులు శిష్యులకు అవి బోధించినట్టు మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసు వచ్చే టైంకి మనుషులు ఎట్లా జీవిస్తున్నారు ఈ లోకపు వ్యవస్థ ఏ రీతిగా అది దాని స్థితి ఎట్లా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు అంత యథావిధిగా నడుస్తుంది అంతా యథావిధిగా పోతుంది లోకం కాలం గడిచిపోతుంది రోజులు గడిచిపోతుంది అంత మంచిగా ఉంది ఎంతో మంది కట్టుకుంటున్నారు అంతా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఏదేదో సమస్తం అంతా జరిగిపోతుంది అనుకుంటూ ఉన్నారు కానీ ఎవరు తెలియని సమయంలో జలప్రలయం వచ్చి వాళ్ళందరూ కొట్టుకుని మన ప్రభు జ్ఞాపకం చేసిండు నోవా కాలంలో ఎట్లా జలప్రలయం వచ్చి వాళ్ళు తినచు తాగుచు పెళ్లి చేసుకుంటూ అమ్ముచు నారు నాటుచు కొనుచు ఆ టైంలో జలప్రాలయం వచ్చి వాళ్ళందరినీ కొనిపోయింది కాబట్టి నిత్య నాశనానికి వాళ్ళు కొనిపోబడ్డారు కాబట్టి ఒక కుటుంబం మాత్రమే విడిచిపెట్టబడింది అది నోవా కుటుంబం కాబట్టి చివరి కాలంలో మనుషులు ఎట్లా జీవిస్తారు ఏ రీతిగా మోసపోతారనే విషయం మనం అర్థం చేసుకోవాల అయితే అలాంటి టైంలో ప్రభు రాక సమయంలో అవన్నీ నెరవేరుతున్నప్పుడు ఈ చివరి కాలం అంటున్న మనము ఎట్లా అది మరి విశేషంగా అనేకులు అది గ్రహించగలుగుతున్నారా ఈ లోకాధుకంగా జీవిస్తున్నారా అనేది మనం అర్థం చేసుకోవాలా ఒక విషయం మనం అర్థం చేసుకుని ఏంటంటే ఆయన ఏ రీతిగా చెప్పిండో ప్రతి ప్రవచనము మన కాలంలో నెరవేరుతున్నాయి అన్ని సూచనలు నెరవేరుతున్నాయి కానీ ఈ రోజు క్రైస్తవ సంఘము ఆ సూచనలను గ్రహించలేని స్థితులు ఉంది ఎందుకంటే సైతానికి సమయం కొంచమే ఉందని వాడు బహుక్రోధం గలవడం వద్దకు దిగవచ్చిన వాక్యం ప్రకటన గంధంలో కాబట్టి వాడు మన మధ్యలో గర్జించే సింహం వల్లే వాడు ఎవడు మింగుదని వాడు తిరుగుతూ ఉన్నాడు కానీ అనేకులు చూడండి ఎన్నో డినామేషన్స్ ఉన్నాయి ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కానీ ఒక్కరైనా గ్రహించగలుగుతున్నారా సైతాన్ వాడు సమయం కొంచెం ఉంది వాడు తెలుసు నా టైం దగ్గర పడిపోయింది ఖచ్చితంగా నాకు తీర్పు అగ్ని గంధకాలని పడవేయబడతాయి కాబట్టి ఎవరు కూడా రక్షణ పొందకుండా వాళ్ళందరినీ నిత్య నరకాన్ని తీసుకోవాలని చెప్పి వాడు విజృంభించి పనిచేసుకుంటూ పోతున్నాడు కానీ ఈ రోజు సేవకులు ఏరీతి ఉన్నారు ఈ లోకంలో సేవకులు ఏ రీతిగా ఉన్నారు వాళ్ళ ఉనికిని కాపాడుకోనికి వారి వాళ్ళ వాళ్ళ విధానాలు కాపాడుకోవటానికి వాళ్ళు ఎవరికి తోచిన రీతిగా ఆ రీతిగా వాళ్ళు ముందుకు సాగిపోతున్నారు కానీ ఆ రీతిగా సైతాన్ని వాడు మోసగించింది దేవుని పనిలో నిమగ్నం కాకుండా చిన్న దేవుని ఒక సేవలో మనం కొనసాగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట ఈ లోకాతీతమైన తలంపులతోని వాళ్ళు ఆ రీతిగా ముందుకెళ్తూ ఉన్నారు కానీ సైతాన్ని గ్రహించగలి వాడు వాడే వాళ్ళ దూరి ఆ రీతిగా పనిచేస్తా ఉన్నాడు ఇది బహు కష్టతరంగా అర్థం చేసుకోవాలంటే ఎందుకంటే చూడండి వాడు అట్లా మోసగించిడు కుయుక్తితోని మోసగించిన వాడు సైతాను కుయుక్తితో మోసగించిన వాడు కానీ ఈ రోజు సంఘం అది గ్రహించిన స్థితులు రాసిన పత్రిక చూస్తే సైతాను సంఘంలో ఉండే దేవుని మందిరంలో ఉన్నాడు అని చెప్పింది వాక్యం రెండో అధ్యాయంలో అంటే ఎంత భయంకరంగా ఉంది ఈ లోక వ్యవస్థ చూడండి వాడు విజృంభించి పనిచేసుకుంటూ పోతుడు సమయం లేదని మనకు సమయం ఉందా చూడండి సేవకులు సంఘము ఈ వ్యవస్థ ఎట్లా ఉంది ఇది అంతకంతగా దిగసారిపోతుందని ఎంతో మంది దేవుని సేవకులు వాళ్ళు తీర్మానించుకొని ఆయన సత్యాన్ని వ్యాపింపజేయాల్సింది పోయి ఈ లోకంలో అబద్ధాన్ని వ్యాపింపజేస్తూ ఆ రీతికి వాళ్ళు ముందుకెళ్తుంటే సైతం మోసగించింది ఒకరికొకరు ద్వేషము కోపాలు ఇవన్నీ మన ప్రభు చెప్పిండు ఒకరినొకరు ద్వేషించుకుంటారు ఒకరినొకరు అప్ప చెప్పుకుంటారని కానీ ఈ రోజు అది గ్రహించగలుగుతుంది క్రైస్తవ సంఘం అనేది మనం అర్థం చేసుకోవాలా సంఘానికి దేవుడు పవర్ ఇచ్చిండు కానీ ఈ రోజు సంఘం ఏం చేస్తుంది ఈ లోకాతీతమైన వాటి మీద వాళ్ళు నిమగ్నం అయిపోయి వాళ్ళు ఉనికిని కాపాడున్నారు కానీ వాడు సైతాన్ని ఇదే మంచి సమయం అని వాడు ఏం చేస్తున్నాడు వాడు రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటాను వాడు తన వాడు వాడు సైతాన్ సమూహం కూడా ఉంది సర్ప సంతానం కూడా ఉంది కానీ వాడు అట్టా సీల్ చేసి పెట్టుకున్నాడు కానీ మనం దేవుని సేవకులు మనం ఏం చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఈ చివరి కాలంలో బహు భయంకరమైన శ్రమలు ఉంటాయి ఎంతో వేదంతో కూడా ఉంటుంది కానీ అలాంటి టైంలో అని రాకడ్లు ఎట్లా ఉంటారు మనుషులు సేవకులు సైతం ఏ రీతిగా ఉంటారు అనేది మన ప్రభది మనకు జ్ఞాపకం చేస్తాం చూడండి మొత్తవార్త ఇరవై నాలుగోదయం పదో చంలో అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకొని ఒకరినొకరు అప్పగించుకుంటారంట అప్పగించు అప్పగించి ఒకరినొకరు ద్వేషించరు చూడండి అనేకులు అభ్యంతర ఎందుకు అభ్యంతరపడతారు చెప్పండి అభ్యంతరం ఎందుకు వస్తుంది నువ్వు ప్రభుని నిజంగా నువ్వు ప్రభుని నమ్ముకుంటే నిజంగా విశ్వాసంలో ఉంటే నువ్వు ఎందుకు అభ్యంతరపడతూ ఈ లోకంలో ఎంతో మంది అభ్యంతర పడిపోయి ఆయన సందరించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు శిష్యుల కాలంలో కేసు ఆయన సేవ ఎంతో మంది శిష్యులు ఉన్నారు పాటు కానీ ఆయన చెప్పిన ప్రతి మాట వాళ్ళు వినలేక అభ్యంతరపడి వెళ్ళిపోతా ఉంటారు చూడండి ఈ లోకంలో కూడా దేవుని సత్యాన్ని తృణీకరించి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చూడండి ఆయన నుంచి తొలిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళు తొలగిపోయిన తర్వాత కూడా వాళ్ళు సత్యం నమ్ముకున్నారంటే అది కూడా అబద్ధ బోధల్లో అబద్ధ మోసకరమైన జీవితంలో జీవిస్తూ మనుషుల్ని ఇంకా మోసగిస్తూ వాడు ఆ రీతి నడిపిస్తూ ఉన్నారు చూడండి ఇది ఎంతో భయంకరమైన పరిస్థితులు కదా కానీ ఒకరినొకడు అప్పగింపుకోండి అంటే ఎట్లా చెప్పండి ద్వేషం ఉంటేనే కదా అప్పగించుకుంటారు కాబట్టి సహోదరులో దేశం ఉంటుంది అని చెప్తుంది చివరికి ఎందుకంటే కింద రాసింది అక్కడ అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసగించేదంట పలువురిని అంటే ఎంతో ఉన్నారు కదా చూడండి పలువురిని అంటే చూడు ఫాల్స్ ప్రాఫిట్స్ అంట అంటే అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారంట పలువురిని మోసగిస్తారంట అంటే ఎంతమంది మోసపోతారో తెలియదు మూడు మోసపోవచ్చు మనం మోసపోతామా మోసపోవడం వీలేదు కదా కాబట్టి మోసపోయలు మోసపోతారు ఎందుకంటే దేవుని సత్యము బయలుపరచబడకపోతే సత్యంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా మోసపోడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సరే చెప్పుకొని అవిధేతలు ఉంటే ఖచ్చితంగా మోసిపోతారు కదా కాబట్టి వాకి ముందు అక్కడ సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం వాడి పడేస్తారంట అది కూడా ఉంది మళ్ళా అట్లాంటికుంటే కానీ మనం ఏ స్థితిలో ఉన్నాం ఈ రోజు అది మనం గ్రహించాలా ఎందుకు దేవుడు మన ఈ లోకంలో తీసుకొచ్చి ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను ఏ స్థితికి నేను పైకి లేవనెత్తండు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏ రీతిగా మనం ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలా ఈ లోకం అబద్ధం విస్తరించిపోతుంది చూడ ఆ రీతిగా విస్తరింప చేసుకుంటూ పోతున్నాడు మోసగించిపోతుంటూ వాడు సమయం కొంచెమని వాడు విజృంభించి పనిచేసుకున్నాడు కానీ ఈ రోజు సేవకులు ఏం చేస్తున్నారు దేవుని సేవలో సమయం పెట్టాల్సింది పోయి దేవుని సన్నిధిలో సమయం పెట్టాల్సింది పోయి ఎంతో మంది నశించిపోతున్నారు ఈ లోకంలో ఎంతమంది మారుమూల ప్రాంత గ్రామాలలో కొండల్లో అడవుల్లో గుట్టల్లో ఎంతమంది వాళ్ళు ఎంత భయంకరమైన స్థితిలో ఉంటే అలాంటి వాళ్ళ దగ్గర పోయి సువార్త ప్రకటించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఉనికి కాపాడటానికి వాళ్ళ వ్యవస్థను కాపాడటానికి వాళ్ళు ఆ రీతి ఒకరి మీద ఒక ద్వేషం పెట్టుకొని సమయమంతా వృధా చేస్తున్నారు అది సైతానికి అప్పుడు వాడు అర్థం చేసుకున్నాడు ఇప్పుడు వీళ్ళు ఇదే టైప్ లో వాళ్ళు మోసగించాలని వాడు మోసగించి వాడు అక్కడే కూసేపెట్టిండు వాళ్ళ కొట్లాడుకుంటున్నారు కానీ సైతాను మటుకు వాడు ఇదే నాకు మంచి అవకాశం అని వాడు విజృంభించి వాడు రాజ్యాన్ని వ్యాపింప చేసుకున్నాడు అనేకులు మోసగించుతూ అనేకులు అబద్ధంలో నడిపిస్తూ నరకాన్ని తీసుకెళ్తున్నాడు కానీ ఇది గ్రహించని స్థితిని ఈ రోజు ప్రస్తుత సంఘం అది ఎంతో భయంకరమైన స్థితి ఎంత బాధకరం అది ఎవరైనా గ్రహించబడుగుతున్నాడా చూడండి దేవుని ఆత్మ నీలో ఉంటే ఐక్యత ఉంటుంది కానీ ఐక్యత ఎక్కడుంది చెప్పండి ఈరోజు సేవకులు ఎక్కడుంది సేవకుల్లో ఎప్పేసి రాసిన పత్రికలు మనం చూస్తాం నాలుగో అధ్యయంలో సహోదరు సహోదరులారా ఆత్మ కలిగించు సమాధానమును బంధమును ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కలిగిన వారై ఒకనొక్కరిని సహించుచు అన్నాడు అక్కడ కానీ ఎవరు సహిస్తున్నారు ఒకరిని ఇస్తూ ఒకడు సహించలేడు ఎక్కడ సహిస్తున్నాను అంటే ప్రేమ ఎక్కడుంది దేవుని ప్రేమ మనుషుల్లో ఎక్కడ కూడా లేదు సరే ప్రేమ చూడండి సమాధానమైన బంధం సమాధానమైన బంధం అంటే సమాధాన కడత మన ప్రభు కాబట్టి నువ్వు ప్రతి క్షణము సమాధానపడి ఉండాల దేవుని బిడలతో ఈ లోకంతో కాదు ఈ లోకంతో మనం ఎప్పుడు సమాధాన కానీ సాధ్యమంత కాడికి సమాధానం తెలుసా వాడి ఈ లోకంలో నుంచి వాడిని బయట తీస్తామంటే వాళ్ళతో సమాధానంగా మాట్లాడాలా వాటితో ప్రేమగా మాట్లాడాలా అందుకు మనము ఎట్లయినా సరే ఈ స్థితిలో నుంచి తీసుకురావాలని మంచిగా ప్రేమతో మాట్లాడుతూ ఎంత ద్వేషించినా కానీ మనం దేవుని ప్రేమ చూపిస్తాం చూపించే వాళ్ళు ఎట్లా సరే అక్కడ తీసుకోవాలని ప్రయాసపడుతుండడు కానీ ఈ లోకంతో మనం ఎప్పుడు కూడా సమాధాన చూడండి ఎందుకంటే ఇక్కడ సేవకులకు సంబంధించిన వాక్యం ఇది సమాధానం బంధం అంట అంటే సమాధానం ఒక బంధం లాగా ఏసు ఒక అంటే మనమంతా ఒక శరీరమే కదా మనం ఒకటే శరీరం ఆయన శరీరం మనమంతా కానీ ఆయన రసం పిలుచుకుంటూ మన గుణగణాలు కూడా అక్కనే ఉండాల కానీ ఈరోజు ఆయన నామాన్ని వాడుకుంటూ ఆయన పేరు చెప్పుకుంటూ ఆయన్నే స్థుతిస్తూ ఆయన ఆ రీతికి ఆయన నుంచి మేలు పొందుకుంటూ ఈ రోజు ఆయన తగిన ఫలాలు తీసుకొస్తున్నారంటే అది ఎంతో బహు భయంకరమైంది కదా ఇసుక రైతే ఏం చేసిండో మన ప్రభు పక్కండి కాటేసిండు వాడు చేలులాగా కాటేసిండు వాడు చూడండి మంచిగా కాటేసిండు కానీ ఈ రోజు సేవకుల్లో కూడా అట్లనే ఉంటారు మనతో మంచిగా ఉంటారు మళ్ళీ మన చూడండి కాటేస్తూనే ఉంటారు అందుకు ఏ సహోదరిని నమ్మొద్దోనే వాక్యం ఉందా లేదా బైబుల్లో కాబట్టి ప్రతి ఆత్మను మనం వివేచించాలా అది దేవుడు మనకి జ్ఞానం చూడండి ఆ రీతిగా వాడు మై మనుషులను మోసగిస్తూ ఈ లోకంలో నడిపిస్తున్నాడు చూడండి అభ్యంతర పెడతారంట అనేకులు చూడండి అబద్ధ ప్రవక్త వచ్చి మోసగిస్తారంట ఎంతమంది మోసపోతారో కానీ మనం మటుకు మోసపోవడానికి వీలేదంట ఎందుకంటే చివరి అంత అలజడిగా ఉంటుంది ఏది అన్న మళ్ళా సూస్యక్రియలు చేస్తారంట మహాత్కారం చూస్తారు మనం చూస్తాం ప్రారంభ గణంలో ఆ క్రూరముఘము అది ఏం చేస్తారంట ఆకాశం నుండి అగ్ని గుర్పిస్తుందంట సూచక్రియలు గొప్ప మహాత్కార్యాలు చేస్తారంట కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు అమ్మ ఇదే దేవుడు కావచ్చు అని చెప్పి ఆ మృగం ఏమిటో అనేకులు పరిగెత్తుకుంటూ పోతారంట ప్రవణంగా ఉంది పదమూడో అధ్యాయంలో కానీ మనిషి మృగం అంటే నిజంగా మృగం కాదు అది ఒక వ్యవస్థకు సంబంధించింది ఒక అబద్ధ ప్రవక్తకు సంబంధించింది అబద్ధ ప్రవక్తలు కూడా ఈ సూచ్యక్రియలు చేస్తారు చివరి కాలంలో అప్పుడు మనుషులంతా ఎందుకు మోసపోతారంటే నాకు బాగా అర్థమైంది ఏంటంటే అనేకులు ఆ సూచ్యక్రియలు చూసి ఆ విధానాలు చూసి ఇది దైవికమైందని చెప్పి మనుషులు పరిగెత్తుకుంటూ ఆ మృగం పరిగెత్తుకుంటూ పోతారంట అది ప్రకటన కదా పదమూడో అధ్యాయం మృగాలకు సంబంధించిన బోధలు చూసినప్పుడు అది స్టార్టింగ్ లోనే మనం ఉన్నాం కానీ ఈ లోకం ఒక మృగం లాంటిది ఈ రోజు ఆత్మీయ దశలో అర్థం చేసుకుంటే క్రైస్తవ సమయంలో ఒక మృగం లాంటిది నాకు అట్లనే కనిపిస్తుంది మృగం లాంటిది కాకపోతే మనుషులు ఎందుకు జబరదస్తి చేస్తుంది నువ్వు ఇట్లా చేయాలా అట్లా చేయాలని అది ఒక మృగం లాంటిది కానీ ఆ మృగంలో నుంచి మనం బయట తీసుకురావాలంటే మనం ఎంతగా ప్రయాసపడాల చూడండి ఇది మనం అర్థం చేసుకున్న సత్యం ఏంటంటే అనేకులైన అబద్ధ ప్రవక్తులు పలువురిని మోసపరిచేదంటే ఎట్ల మోసగిస్తారు ప్రభావ అంటే నాకు చెప్పింది దేవుడు చూడండి ఎట్లా మోసగిస్తారు ప్రభావ రక్షింపబడ్డ వాళ్ళు ఎట్లా మోసపోతారంటే దేవుడు ఇచ్చిన క్లూ అక్కడ అక్రమం విస్తరించు చేట అనేకులు ప్రేమ చలాయిపోద్ది అంట విస్తరిస్తే సరే అక్రమం విస్తరిస్తే నీ ప్రేమ ఎట్లా పోతే నువ్వు ఎందుకు నీ ప్రేమ నువ్వు ప్రభుల నుంచి ఈ లోకమంతా ఈ ఈ వ్యవస్థ అంతా అక్రమంతో నిండుకుంటూ పోతే ఈ లోకం అంతా నీకు ఒక నీ కళ్ళ ముందు ఒక అన్యాయం జరిగిందనుకో ఆ రీతి జరిగిందనుకో అప్పుడు నువ్వు నువ్వేం చేస్తూ అక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి నువ్వు నీవు ప్రేమను చదిలిపెడ అంటే అక్కడ ఏం చెప్తుందంటే అక్రమ విస్తరించి చేట అనేకులు ప్రేమ చలారిపోతుందంటే మనం అర్థం చేసుకోవాలా మనుషుల్లో ప్రేమ పోతుందంటే ఎంతగా అక్రమ విస్తరిస్తే అంతగా నీ ప్రేమ అంతగా అంటే ప్రేమ పోయిందంటే దేశం కదా అంటే ఒక దశలో మనకి ఏమనిపిస్తుందంటే వాళ్ళని చూస్తే మనకు దేశంలా కనిపిస్తాడు కానీ దేవుని బిడ్డలే కానీ ద్వేషం కనిపిస్తూ ఉంటుంది అంటే నీలో అక్రమం అంటే అక్రమం చూసినప్పుడు నీకు ద్వేషం వస్తూ ఉంటుంది అంటే చివరి కాలంలో సేవకులు ఎందుకు పడిపోతారంటే విస్తరించట అనేకలు ప్రేమ చలారిపోద్ది వాళ్ళు అది ఎదుర్కోలేక ఆ శోధనలు ఆ శ్రమలు ఎదుర్కోలేక ఎదురాడి దూషిస్తూ ఉంటారు దూషించి అది ఎదుర్కోలేక సహించలేక ఏం చేస్తారు తెలుసా ప్రేమను పోగొట్టుకుంటారు ఏసు ప్రభును విడిచిపెట్టేస్తారు అట్ట మోసవేస్తాడు సహితం చివరి కాలంలో అందుకు మనం మోసపోవద్దు ఆయనకు అలవరిసలో చూపించిన ప్రేమ ఎట్టి పరిస్థితిలో మనం విడిచిపెట్టడానికి వీల్లేదు పది క్షణం మనం జాగ్రత్తగా జీవించాలా అక్రమం విస్తరించితే ప్రేమ చల్లారిపోద్దు అన్న ప్రేస్పై మనం అర్థం చేసుకోవాలా ప్రవ్వా నీ ప్రేమ నుంచి నేను తొలగిపోవద్దు ప్రవ్వా ఎంతగా అక్రమం విస్తరించినా ఈ లోకమే తల్లకిందులైనా గాని నే మటుకు ప్రవ్వా నీ సత్యాన్ని ప్రకటిస్తూ నేను నీ కొరకు నేను సాక్ష్యం ఇవ్వాలా నా కాలం ముగి ముగించేంత వరకు లేక నేను బ్రతుకుంటే ప్రవ్వా నువ్వు వరకు ఆ రీతిగా మనము తీర్మానించుకొని ముందుకు పోవాలా ఎట్లైనా మోసగించొచ్చు చూడండి అయితే ఎట్లా మోసగిస్తాను నేను చెప్తాను చూడండి అక్రమం విస్తరించేట అనేకులు ప్రేమ చలారిపోను అంత వరకు సహించేవాడెవడు వాడే రక్షింపబడు కాబట్టి చివరి వరకు నువ్వు సహించాలా కాబట్టి చిన్న చిన్న వాటిని మనం సహించలేకపోతే ఎంత భయంకరమైన శ్రమల కాలంలో మనం ఉండబోతున్నాం ఎంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాం ఆ శ్రమలో ఎట్లా మనం సహించగలం అందుకే మనకు ఓర్పు సహనాలు మనకి ఎంతో అవసరం అది ఎట్లా వస్తే తెలుసా కేవలం పరిశుద్ధాత్మ అభిషేకం నీళ్ళు ఉంటేనే నువ్వు సహించగలం ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను నా అనుభవం నేను చెప్తున్నా దేవుని ఆత్మ అభిషేకం పొందుకున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషును ద్వేషించడు మనుషుల మీద నిందలు మోపడు ఎంతగా నీ ముందు అక్రమం జరుగుతున్నా ఎంతగా నీకు హాని చేస్తున్నా ఎంతగా నిన్ను ద్వేషించిన కానీ ఎదుటివాడు ఎందుకంటే సైతం వాళ్ళ దూరి నిన్ను ద్వేషిస్తున్నవాడు ఎందుకంటే నిన్ను పడ నిన్ను పడగొట్టాలని అది నువ్వు గ్రహించలేకపోకపోక ఏం చేస్తున్నావు ను వాని ద్వేషిస్తుంటే పోయనీ ప్రేమంతా అక్కడే చూడండి అందుకు మనం ఆయన ఆత్మను మనకి ఎందుకు అనుగ్రహించి అంటే నిగ్రహాల ఆత్మని మనకి ఇచ్చింది కానీ పిరికి ఆత్మ మనకి ఇవ్వలేదన్నట్టు అంటే నిగ్రహం ఆత్మ అంటే అన్నిటిని నిగ్రహం చేసుకోవాలా అన్నిటిని నువ్వేం చేయాలా భరించాలన్నట్టు మన ప్రభు భరించిందా లోకంలో స్తెపను అంతగా రాలతో కొట్టి చంపుతున్నా కానీ ఏసు ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నా తెలియదు ప్రావులు క్షమించమని చెప్పిందా లేదా వీళ్ళ మీద నేరం మోపద్దని చెప్పిండా లేదా ఇ నేరం ఎనిమిది మోపొద్దు ప్రభ అని చెప్పినా లేదా మన అటు చెప్పగలం మనం అంటే ఆ స్థితికి మనం ఎదగాల అదే కదా ప్రేమ వాళ్ళు ప్రేమ ఎక్కడండి దేవుని ప్రేమ చూసిండ్రా దేవుని ప్రేమ వాళ్ళ లేదు వాళ్ళ ఆ ప్రేమ చలారిపోయింది మనుషుల్లో కానీ అక్కడ మటుకు స్తెపన్ మటుకు దేవుని ప్రేమను చూస్తున్నాడు అక్కడైనా ఆయన సింహాసనం చూస్తున్నాడు తండ్రి పక్కన కుమారుడు కుడి పార్శ్వంలో కూర్చున్నప్పుడు చూస్తున్నాడు అక్కడ స్తెపన్ చూడండి అంటే ఏసు ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఆయన దర్శనం చూస్తూ ఆ ప్రేమని తొలగిపోకుండా ఆయన ఏం చేసిండు తెలుసా తన ప్రాణాన్ని విడిచిపెట్టేసిండు చివరిగా ప్రార్థిస్తుండు దేవాలను క్షమించి ప్రభావ అని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తెలియదు ప్రభావ క్షమించమన్నాడు కానీ అట్లా మనం క్షమించగలమా చూడండి అక్రమం అంటే అదంటూ అక్రమంగా స్థెపను చంపుతున్నారు అక్కడ కానీ ఏ తప్పు చేయలే కానీ స్తెపను ఎట్లా బిహేవ్ చేసిండు అక్కడ మనం అట్ట అలాంటి పరిస్థితి నీకు వచ్చిందనుకో చివరి కాలంలో నువ్వు దేవుని వాక్యాన్ని సత్యంగా ధైర్యంగా ప్రకటించి అలాంటి స్థితే నీకు వచ్చిందనుకో అప్పుడు నేను కొడతారు పుట్టినప్పుడు నువ్వు వెంట రియాక్ట్ నీలో దేవుని ప్రేమ ఉంటే ఆ అక్రమం చేస్తే వాళ్ళు చూస్తే నీకు ద్వేషం రావద్దు అది పాయింట్ అక్కడ వాళ్ళు ఎంత ద్వేషించినా కానీ నీలో రావద్దు నీలో పాతధనం రావద్దు అందుకే చాలా ఇంకా పులుపు ఉంటుంది చాలా పులుపు ఉంటుంది అది ఎప్పుడు కూడా తగులుతుంది అందుకే మనం పులిపిండి లేని వారి లాగా పాత అయిన పులిపిలను పారవేసి కొత్త ముద్దలాగా మనం తయారు కావాలి అప్పుడే ఆయన ప్రేమలను చివరి వరకు మనం నిలవగలం లేకుంటే నీలో పాత స్వభావం ఇంకా ఉందనుకో ఉంటుంది చాలా నేను చూసిన ఒకవేళ నాలుగు ఉండొచ్చేమో కానీ పాత స్వభావం అనేది మనలో ఉండొద్దు సాధ్యం ఎంత కాడుగు నువ్వు దాని లేకపోతే మటుకు రాబోయే దినాల్లో నువ్వు ఆయన కొరకు జీవించలేవు సాక్ష్యం ఇవ్వలేవు ఎట్టి పరిస్థితులు అంత కఠినంగా అంత భయంకరంగా ఉంటే నీకు అది సహించలేక భరించలేక కోపము ద్వేషం వచ్చి ఎదురాడిస్తాడు పోతుంది నీ ప్రేమ అందుకు విస్తరిసిపోతుంది అనేకులు ప్రేమ చాలారిపోతున్నాడు తర్వాత ఏమండు అంత వరకు సహించి వాడే నువ్వు సహించాలా స్థెపను సహించలేదా మరణించేంత వరకు కూడా అవన్నీ భరించిండు వాక్యం చెప్పిన వాళ్ళకి భరించి తన కాలాన్ని ముగించుకుని అంతవరకు దేవుడు పర్మిషన్ ఇచ్చింది ఆయనకి కాలం అంతక ముగించింది కానీ మనం ఈ లోకంలో సాక్ష్యం ఇస్తున్నాం అంటే ఆయనను గుర్చి సాక్ష్యం ఇస్తున్నాం మనం అక్రమం విస్తరించిపోయింది లోకమంతా క్రమం అక్రమంగా మారిపోయింది కానీ అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు నువ్వు నేనున్నావు ఈరోజు మనం ఏ రీతిగా ఈ సంఘాన్ని దేవుని పట్ల నడిపించాలా అనేది భారం కలిగి మనం ఉండాలా అనేకులు ప్రేమ చల్లారిపోతుందంట చూడండి ఎందుకు చల్లారిపోతుంది చూడండి ఎందుకు చలారిపోతుందంటే దేవుని ప్రేమ దేవుని వాక్యం వల్ల ఉండదు చూడండి మత వార్త పదమూడో అధ్యాయం చూస్తే అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచుని కానీ వాక్యము నిమిత్తమై శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును ఎందుకు మనుషులు అభ్యంతర పడతారు ఒకనొక అప్ప చెప్పుకుంటారంటే ప్రేమ ఎందుకు మనుషులు ఉండదంటే దేవుని వాక్యం నీలో దేవుని వాక్యం నీలో ప్రేమ ఉంటుంది ఎందుకంటే దేవుని ప్రేమ కాబట్టి వాక్యమే ప్రేమ ఏ వాక్యం కాబట్టి ఆయన ప్రేమ ఆయన వాక్యం నీలో ఉంటే నువ్వు ప్రేమ ఉంటుంది ఆయన వేరు నీళ్ళు పాతుకొని అంటే నువ్వు బాగా లోతుగా నాట పడితే నువ్వు నువ్వు వేరు లేనందున ఎందుకు అభికులు అర్భ్యంతర పడతారంటే దేవుని వాక్యం లేదు సహించలేక ఈ శ్రమలు జయించలేక ఎందుకక్కడ అయితే అతను వేరు లేనందున అతను కొంతకాలము నిలుచును కానీ కొంతకాలం అంట కొంత కాలమే నిలుస్తారంట కానీ వాక్యం ఏం చెప్తుంది అంతం వరకు అని చెప్పిందా లేదా మరి చివరి వరకు మనం ఉండగలం అట్లా ఆ రీతిగా అట్లా తీరు మనించుకుండాలంటే నీ పునాదిను నువ్వు బలపరచుకోవాలా నీ నీ ఆత్మీయ జీతాన్ని ఇంకా బలపరుచుకోవాలా నీ విశ్వాసాన్ని ఇంకా స్థిరపరచుకోవాలి నువ్వు అట్లా ఉంటే కానీ అలాంటి అక్రమం అలాంటి స్థితి వచ్చినప్పుడు నువ్వు వాటిని నుంచి నువ్వు పడిపోకుండా నువ్వు ఆయన ప్రేమ చూపిస్తూ వాళ్ళు ప్రపంచంతో నడిపించగలవు చూడండి చెప్పండి చివరు పోతా పోతా కూడా ప్రార్థించిండి ఆయన వాళ్ళు క్షమించు ప్రభు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరొకరు మార్పు చెందుంటుంది అయితే నమ్ముతున్నా ఎందుకంటే రక్తం కాచబడింది చూడండి ఎందుకంటే అంత భయంకర వధ జరిగింది కానీ అప్పుడు సౌలు కూడా ఉన్నాడు అక్కడ పౌలు లాగా మార్కం ముందు కానీ పౌలు మారిడా లేదా గొప్ప సేవ చేసినా లేదా అక్కడ అంతగా ప్రోత్సహించిన వాడు పౌరు కూడా మారిందా లేదా అది విధానం అన్నట్టు ఒక దేవుని సేవకుడు చనిపోయిందంటే కాలం ముగించిందంటే అది విస్తరించిపోతా దేవుని శుభవార్త అంత సాంగం విస్తరింపు అది రుజువు ఉంది అపస్తుల కార్యంలో ఎంతమంది చనిపోయిందో అంతగా వాళ్ళు చంపేసి నేను చంపేస్తే మన మన మన దేశంలో ఈ శుభవార్త రాదని అనుకున్నారు కానీ ఎప్పుడైతే వాళ్ళు చంపబడ్డరో ప్రభుకు అర్థసాక్షులు అయినరో ఆ ఎరుషులే మొత్తం విస్తరించిపోయింది దేవుని సేవ అది సీక్రెట్ అన్నట్టు కానీ వాళ్ళు అది రీతిగా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నట్టు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే శ్ర వాక్యము నిమిత్తం అంట నువ్వు దేవుని వాక్యం కోసం నువ్వు నిలబడాలా ఆయన వాక్యం నీలో ఉంటే నువ్వు చివరి వరకు నిలబడగలవు ఆయన వాక్యమే దేవుడి వాక్యం కాబట్టి ఆయన ప్రేమ అంటే దేవుని వాక్యమే ప్రేమ ఆయన ప్రేమ వాక్యము అంటే ప్రేమ ఆయన ధరించుకున్న నీవు చివరి వరకు నిలవాలంటే నువ్వేం చేయాలా నీకు శ్రమ వస్తుంది హింస వస్తుంది నువ్వు కలిగితే ఎంతోమంది అభ్యంతరపడతారంట చూడండి ఇక్కడ అభ్యంతర వాక్యం వాక్యం నిమిత్తం ఎందుకంటే వాక్యం నిమిత్తం నువ్వు ఎందుకంటే నువ్వు యథార్థంగా నీతిగా న్యాయంగా నువ్వు జీవిస్తూ దేవుని సత్యాన్ని ధైర్యంగా నువ్వు ప్రకటిస్తూ కాబట్టి అనేకులు నేను అభ్యంతరపరుస్తారు అనేకులు నీ ద్వేషిస్తూ ఉంటారు వీడు మాకు విరోధంగా వచ్చిందని అయినా కానీ నువ్వేం చేయాలా దానికి విరోధంగా నిలబడి ఆయన సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి అభ్యంతర చూడండి ఎంతోమంది పౌలు సౌలు పౌలు జీవితంలో కూడా అంతే తిమోతికి రాస్తాడు పత్రికలో ఎంతోమంది చూడండి త్రిమోతికి రాసిన పత్రికలో మనం చూసినప్పుడు రెండో త్రిమోతి నాలుగు నాలుగు పదహారులో నేను మొదట సమాధానంగా చెప్పినప్పుడు ఎవడనో నా పక్షంగా నిలవలేదు చూడండి తన సేవా జీవితం ఎంతో దుఃఖకరంగా ఉంటుంది ఎంతోమంది సమాధానం చెప్పిండంట అప్పుడు మన కూడా చూస్తే ఎంతోమంది మనం సమాధానంగా మాట్లాడతాం మంచిగా మనం మాట్లాడుతూ కానీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే మనం ఏం చేయలేం కదా మనం ఏం చేయలేం అసలు ఏం చేయలేం ఎందుకు చూడండి అట్లా ఉన్నారు ఈ లోకంలో మనుషులు చూడండి మనుషులు ఈ లోకంలో సంఘంలో వ్యవస్థలో మన మధ్యలోని ఇట్లా ఉన్నారు మొదట నేను సమాధానంగా చెప్పినప్పుడు ఎవడైనా నా పక్షం నిలబడేది అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరంగా ఎంచబడకుండాను ఇంతకన్నా మనం ఏం ప్రార్థన చేస్తుంది చెప్పండి ప్రవ్వ వాళ్ళు ఆ రీతి అపార్థం చేసుకున్నారు ప్రవ్వ నేనేం చేయగలను ప్రవ్వ అది నేరంగా ఉండొద్దు ప్రవ వాళ్ళకి ఆ నేరం వారి మీద మోపొద్దు ప్రభావ ఎందుకంటే నువ్వు అపార్థం చేసుకున్నావు అది నీకు నువ్వే ఆ నేరం తెచ్చుకున్నట్టే ఆ పాపని నువ్వే తెచ్చిపెట్టుకున్నట్టే చూడండి మనం అట్లా ఎందుకంటే మనం అపారథం చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంది అయినా కానీ వాళ్ళ గురించి ప్రవ్వ వాళ్ళు అపార్థం చేసుకుని తెలియక ప్రవ్వ ఆ నేరం వాళ్ళ మీద పెట్టొద్దు ప్రవ్వ అని ప్రార్థించాల మనం చూడండి అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కదా ఎందుకంటే సహోదర ప్రేమ మనుషుల్లో ప్రేమ ఉండదంట ప్రేమ మొత్తం పోతుంది మనుషుల కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ప్రశ్వాసం ఉంటుందా మనుషుల్లో ప్రేమ ఉంటుందంటే అనుమానమే అది చూడండి అయితే చూడండి ఆ రీతిగా మనం పోతున్నప్పుడు శిష్యులతో కూడా దేవుడు అడుతాడు ఏసు ప్రవర్తడు ఈ రాత్రి మీరు అనేకులన్నీ విడిచిపెట్టి పోతారు అని అంటారు అక్కడ ఆయన పట్టబడేటప్పుడు ఏసు పట్టబడినప్పుడు చూడండి ఇది ఎందుకు మనం చెప్తున్నాం అంటే నా నిమిత్తం అభ్యంతర పడినవాడు ధనుడు అని అక్కడ కాబట్టి ఆయన నిమిత్తము మనం అభ్యంతర పడొద్దు ఎన్ని శ్రమలు వచ్చినాగా నువ్వు అభ్యంతర పడొద్దు నువ్వు శ్రమలు కూడా కానీ ఆ శ్రమంలో కూడా దేవుడిని నేను నీకు విడదగల్పిస్తాడు నువ్వు మటుకు అభ్యంతర పడొద్దు అభ్యంతరం ఏదైనా రావచ్చు నీకు నేను అభ్యంతర పరిచేది ఈ లోకమా కావచ్చు నీ కానీ నువ్వు మటుకు అభ్యంతరపడానికి వేలేదు అని చెప్తున్నక్కడ చూడండి అప్పుడు ఏసుప్రబు అంటాడు ఇరవై ఆరో అధ్యాయంలో అప్పుడు ఏసు వారిని చూసి ఈ రాత్రి మీరు అందరూ నా విషయం అభ్యంతర పడదరు ఏసు ప్రాబ్ చెప్తున్న అక్కడ ఆయన పట్టబెట్టేటప్పుడు గెస్తమైన తోటినప్పుడు ఎలా గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రె మందంలోని గొర్రెలని చెదిరిపోని రాయబడినది కదా అంటే ఆ ప్రవచం నెరవేరుతుంది అనట్టు అంటే గొర్రెల కాపరి కొడితే కాపరిని కొడితే గొర్రెలు మొత్తం చెదిరిపోతే లేదా ఈ రోజు అర్థం చేసుకొని మీరు సీక్రెట్ చెప్తున్నా ఈ రోజు ఎందుకు గొరెలు చెదిరిపోతున్నాయంటే కాపర్ మీద కొడుతున్నాడు కాపర్ని కొడితే గొర్రెలు మొత్తం పోతాయి లీడర్షిప్ లేదనుకో ఒక లీడర్ కొట్టిండనుకో ఇంకా లీడర్షిప్ పోయినాక ఇంకేముంటది అక్కడ అది సైతాను వేసే బాణం వాడు క్విక్ అందుకే పాస్టల్ను టార్గెట్ చేస్తున్నవాడు పాస్టల్ ను వాడు కాంక్రిగేషన్ కాదు ముందు పాస్టల్ ను కొట్టిండనుకో వాడిని డైవర్ట్ చేస్తే వీళ్ళు కూడా డైవర్ట్ అయిపోతాయి అది అట్లా కొడుతుండే వాడు కానీ ఈ రోజు బలహీనత దురదృష్టం ఏంటంటే పాస్టర్లే దాన్ని గ్రహించలేసితున్నాడు సేవకులే దాన్ని గ్రహించలేస్తుంది నేనే ఏం సేవ చేస్తున్నా మీరు ఏమి వినిస్తున్నారో మీకు మీరు చూసుకోమని చెప్పి ఏశప్రభు మీరు ఏం ప్రకటిస్తున్నారో మీరు తెలుసుకోమన్నాడు కానీ ఈరోజు ఏం ప్రకటిస్తున్నారు ఏం మనం ఏమి ప్రకటిస్తున్నారు ఈ ఏం జరుగుతుంది ఈరోజు ఎవరన్నా గ్రహించదుతున్నారు సైతాన్ని కూడా అట్ట కొడుతున్న వాడిని కాపర్ని కొడితే గొరెలు మొత్తం చెదిరిపోతాయి ఏసు ప్రాభుని అక్కడ పట్టబడినప్పుడు గొర్రెలు చెదిరిపోయినా లేదా అపోస్తులు లేదా అదే విధానం అంతే ఎప్పుడైతే పెద్దవాడిని లీడర్ పడితే మొత్తం పోతారండి లీడర్షిప్ పోయినాక ఇంకేముంటది కనెక్షన్ కట్ అయినాక ఇంకేముంటది చూడండి సైతాన్ని అట్లా కుయుక్తితోని మోసగిస్తుంది ఈ కానీ ఎవరు కూడా దాన్ని గ్రహించిన స్థితిలో అందుకు అభ్యంతరపడతారు మనుషులు ఎందుకు ద్వేషం వస్తున్న మనుషులు దేవుని ప్రేమ మర్చిపోయిన ప్రేమ నుంచి తొలిగిపోయినారు వాళ్ళు బయటకు తొలిపోయిన దూరంగా వెళ్ళిపోయిన ప్రభు ప్రేమ ఆ సిలువు ప్రేమకు దూరంగా వెళ్ళిపోయి దేశం ఒకప్పుడు సిరువు గురించి దేవుని ప్రేమను ప్రకటించిన వాళ్ళు ఈ రోజు ప్రభుకి నుంచి దూరం వెళ్ళిపోయినారు ఆయన సిలు దగ్గర ఉంటేనే నీకు ప్రేమ ఆయన శిలు నుంచి ఎప్పుడైతే నువ్వు తరలిపోతావో నువ్వు ఆయన ప్రేమ ఈ లోకాధిపైన ప్రేమ వస్తుంది స్వార్థం మనుషుల్ని దోసుకోవాలా ఈయన ఈయన దోసుకోవాలంటే ఇటు ఇది ఈ లోకంలో బుద్ధి అన్నట్టు అట్లా మనం ఉండొద్దు చూడండి అయితే చూడండి అభ్యంతరపడతాండి పేతురు అన్నాడు లేదు ప్రభు నేను నేను నిన్ను విచ్చిపెట్టినడు కానీ పేతురే మూడు సార్లు అబద్ధం అండి లేదా ఏసు ప్రభు ఎవరో చివరి కాలం కూడా అంతే ఎందుకు అభ్యంతర పడతారంటే మెడ మీద కత్తులు పెడితే నీ మీదకి వచ్చి దుమ్మిగ నీ మీద వచ్చిననుకో నువ్వు ఏసు ప్రాభుని నమ్ముకుంటే నువ్వు చచ్చిపోతావు నువ్వు చనిపోతావు కానీ నువ్వు ఉంచిపెట్టేసే మిమ్మల్ని నువ్వు నువ్వు అయిపోతావు అంటే ఆ శ్రమను భరించలేక ఆ వాక్యాన్ని మర్చిపోయి ఇందాక చూసినావు కదా వేరు లేకపోతే ఏమవుతుంది వాక్యం నేను స్థిరంగా ఉంటే వాడు భయపడడు నా మీద ఖడ్గం సరే ఏసు ప్రాభు ప్రేమించి నేను తొలగిపోయినందు వాక్యం అంతే కదా ఖడ్గమైనను శ్రమైన హింసైన కరువైను వస్తే ఏదైతే సరే క్రీస్తు ప్రేమల నుంచి నన్ను వెడవాయప నేరడన్నే రూఢిగా నమ్ముతున్నాను పౌలు చెప్పిండు కదా ఆ వాక్య మనకి జ్ఞాపక చివరి కాలంలో ఉండదు ఎందుకు ఎప్పుడు ఉంటుంది తెలుసా నువ్వు ఆయనలో సంపూర్ణంగా నువ్వు నీ జీవితాన్ని ఆత్మలో కట్టుకున్నప్పుడే స్థిరమైన పునాది ఏస్తు పునాదిలో నువ్వు స్థిరంగా ఉన్నప్పుడే గాని నువ్వు ఉండవట్లా అట్ట చెప్పు ఆ మాట రాదు నీకు లేకపోతే ఆ టైంలో ఏమవుతుంది మర్చిపోతారు అభ్యంతర పడితే పోయే విశ్వాసం నీ రక్షణ పోయే వాడు చంపబోతే వాడు దప్పించుకోనికి అబద్ధం ఆడితేవి పేతులు లాగా మూడు సార్లు బొంకితేవి ఆ రైతు ఏమవుతుంది తర్వాత పేతులు పచ్చత్తా ఆయన చేసిన తప్పు క్షమించిండు దేవుడు క్షమించిండు తర్వాత ఆయన అక్కడి నుంచి ఆయన సేవ విస్తృపించి సేవ చేసిండు ఆయన సరే సాధారణంగా మన జీవితాలు అలాంటి ఉంటాయి పొరపాట్లు కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే రాబోయే దల ఎంత భయంకరంగా ఉంటుందో ఈ పొరపాట్లు దేవుడు మనం చూపిస్తున్న వాళ్ళ వాళ్ళ అనుభవాలు కానీ మనం కూడా అలాంటి బలహీతలు ఉంటే బయటికి రావాలా ఆయన కొరికి స్థిరంగా ఉండి సాక్ష్యం ఇవ్వాలా ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళాలా అయితే ఏసు ప్రభు పదవ మార్కు సువార్త యహోన్ సువార్త ఆరోగ్య దానికి వచ్చే వారికి యేసు ప్రభు ఒక మాట అంటాడు ప్రభు నేనే జీవాహారము నేనే పరలోచిన ఆహారం అని నా శరీరం తిని తాగువాడు నిత్య జీవం గలవాడని యేసు ప్రభు ఆరోగ్యం మొత్తం ఎంతో విశుదీకరణ ఉంటే ఆయనతో పాటు ఉన్న శిష్యులు ఉన్నారు అక్కడ శాస్త్ర పరిచయం ఎంతో ఉన్నారు కానీ వాళ్ళు అంటారు ఆయన చెప్పే మాట వింటే పరలకు సంబంధించిన భాష విన్నప్పుడు ఎప్పుడు కూడా మనుషులకు అర్థం కాదు అని చెప్పే మా వాక్యం ఒక దశలో మనకు కూడా అర్థం కాదు అది పరలకు సంబంధించిన భాష అది అది ఆత్మీయమైన భాష మునుపురున్న చోట మీరు ఉన్నప్పుడు మనుషు కుమారుడు ఉన్నప్పుడు చూసి చూస్తే మీరు ఆశ్చర్యపోతున్నారు లేదా యహోన్సు వార్త ఆరోగ్యంలో చూడండి మేము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మనో జీవనో ఉన్నాయన్నాడు మీలో విశ్వసించిన వారు కొంతమంది ఉన్నారని చెప్పి డేస్ ప్రాబ్ అక్కడ విశ్వసించే వారెవరో విశ్వసింపని వారెవరో నాకు తెలుసు అన్నాడు నన్ను అప్పగించే వాడెవరుడు నన్ను అప్పగించే వాడెవరు కూడా నాకు తెలిసిన యేసు ప్రాభు ఆయన ఉదయ అంతరం లేని గొప్ప దేవుడు ఆయన అక్కడ ఎంతో మంది శిష్యులు అన్నారు వేసుప్రభుతో పాటు ఆయన చెప్పే ప్రతి మాట ఆత్మీయమైంది అందుకు ఎందుకు చాలా మంది అభ్యంతరపడి వెళ్ళిపోతారంటే సత్యంలో నుంచి వాళ్ళకి అది అభ్యంతరంగా ఉంటుందని వాళ్ళు జీవించే విధానానికి ఆ వాక్యం అడ్డుగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు దేవుని వాక్యం నుంచి తొలిపోతారు కొంతకాలం విని తర్వాత ఏం చేస్తే వాక్యం నిమిత్తం శ్రమ వచ్చిందనుకో నీ విశ్వాసం పరిశీంపబడగలి కదా అప్పుడు తెలుసు అన్నట్టు అప్పుడు ఏమవుతుంది పరీక్షలో పాస్ కాకుండా ఏం చేస్తారు మొదటి షార్ట్ కే పడిపోతారు అన్నట్టు మొదటి శ్రమకే పడిపోతారు ఇంకెక్కడ ను లేస్తావు సమస్య మీద సమస్యలు వచ్చా నీ శ్రమ మీద శ్రమ పడ్డాయి మొత్తం నువ్వు జీరో లెవెల్ కింద దిగిపోతే నీ నీ ఎంత కష్టం రావాలి నువ్వు పైకి లేవాలంటే నీకు ఒకసారి నువ్వు కింద పడ్డావు అనుకో నీ మీద అమ్మవంతం ఒక బరువు వచ్చి పడింది అనుకో అప్పుడు నువ్వు లేవాలంటే ఎంత కష్టం ఒక చిన్న శ్రమ వచ్చినప్పుడు దాని నుంచి నువ్వు తెప్పని పైకి వచ్చి ముందుకు వస్తే నువ్వు ముందుకు పోగలవు కానీ ఎప్పుడైతే మనం అవిధి అయితే చూపిస్తామో శ్రమలో అన్నట్టు సరే ఒక విధంగా అర్థం చేసుకోవాలా శ్రమల గుండ బోలంతా అవిదేయులు కాదు అవిదేత చూపించిన వాళ్ళు అట్లా కూడా మనం అర్థం చేసుకోవాలా చాలా బలహీత ఏంటంటే వీడు ఏ పాపం చేసిండు ఏ చేసిండో వీడు ఇంతగా శ్రమం పొందనుకుంటారు తెలియక కానీ వాడు ఎందుకు శ్రమ వాడు తెలుసు దేవుడిని తెలుసు కానీ ఒక దశలో నీ విశ్వాసాన్ని పరిశీలింపబడుతుంది ఒక దశలో నిన్ను దేవుడిని నెక్స్ట్ లో తీసుకోవాలని నిన్ను సంపూర్ణంగా తయారు చేయాలని ఇంకా నిన్ను సంపూర్ణంగా తయారు చేయడానికి శ్రమల ఉంటాడు చూడు అవి హానికరమైన కానే కావు నిన్ను నీకు హాని చేసే కానే కావు చూడండి నీ నీ మేలు కొరకే ఆ శ్రమలు అనట్టు అది మనం అర్థం చేసుకోవాలి అయితే అప్పటి నుండి ఆయన శిష్యులు ఎంతమంది వెనకదీసి ఆయన మరి ఎన్నడన ఆయన వెనకది ఎంబడింపలేదంట ఎంతమంది శిష్యులు ఆయనతో పాటు వాళ్ళు ఆ మాట చెప్పేసరికి చూడండి మొత్తం షట్ డౌన్ అయిపోయింది మొత్తం అందరూ డిస్టర్బ్ అయిపోయింది మొత్తం ఎంతమంది వెనకదీసే గుంపంతా ఒక్కసారిగా ఆగిపోయింది ఆగిపోయింది ఒక్కసారి ఆగిపోయింది అప్పుడు ఏసు ప్రభు అంటాడు పన్నెండు మంది శిష్యులు ఉంటారు అక్కడ మిగతా వాళ్ళు అందరూ అప్పుడు పేతురు వ్యూహాన్ని వాళ్ళందరూ వైపు చూసి మీరు కూడా వెళ్ళిపోతారా శిష్యులారా అన్నప్పుడు పేతురు మాట్లాడుతున్నారు అక్కడ ప్రవ్వా నేను ఎక్కడికి వెళ్ళగలం ప్రవ్వ నువ్వే నిత్య జీవపు మాటలు గల వాడవు మేము ఎక్కడికి పోవుగా ప్రవ్వ అని పేతురు పన్నెండు మంది మాత్రం సాక్ష్యమిస్తున్నారు మిగతా వాళ్ళంతా ఏమైపోయింది ఎక్కడికి వాళ్ళంతా ఆయన మాట ఆయన వాక్యము స్పందించలేక ఆ వాక్యాన్ని భరించలేక ఆ వాక్యాన్ని పాటించలేక ఎంతో మంది తీసిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది మొదట ఈ బైబిల్ స్టడీలో మూడు వందల మంది ఉండేనంట నాలుగు తెలియదు మన చెప్తుంటేందనే తర్వాత డెబ్బై రెండు మంది నూట మంది పది మంది ముప్పై మంది నలభై లాస్ట్కి వచ్చరికి నలుగురు కూడా సరే అది వాళ్ళ తీర్మానం అది వాళ్ళ దాని గురించి మనం తప్పుగా మాట్లాడం ఎందుకంటే మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఆయన వాక్యము బయలుపరచబడుతున్నప్పుడు మనము సంపూర్ణంగా మనం ఆ వాక్యంలో మనం బలపడితే రాబోయే దినాల్లో మనం ఎట్లా ప్రముఖులకు సాక్ష్యం అనే విషయాలు దేవుడు ఎన్నో సీక్రెట్స్ దేవుడు మనం బయలుపరిచినా లేదా ఈ లాక్డౌన్ ప్రేయర్లు ఎన్ని మనం మన జీవితాలు ఇంకా ఇంతగా ఇంకా సంపూర్ణం కాలే కానీ కొంతవరకు దేవుని ఆత్మలో వాక్యంలో బలపడ్డం అంటే ఆయన ఆయన సన్నిధిలో మనం సమయం గడుపుతున్నాం దేవుడు ఎవరి మాట్లాడొచ్చు నీ ద్వారా మాట్లాడచ్చు నా ద్వారా మాట్లాడచ్చు ఎవరి ద్వారైనా ఆయన పక్షపాతి కాదు ఒక్కరి ద్వారా మాట్లాడని కాదు అందరి ద్వారా మాట్లాడతాడు నీ ద్వారా నాతో మాట్లాడతాడు నా ద్వారా నీతో మాట్లాడతాడు నీ నుంచి నేను నేర్చుకుంటాను నా నుంచి నువ్వు నేర్చుకుంటూ ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు నేర్చుకుంటే శ్రమ నువ్వు భయపడవన్నట్టు ఎందుకంటే నువ్వు చెలించిపోవు ఎందుకంటే ఆల్రెడీ నీకు దేవుడు చూపించింది కదా అది ఎట్లా ఎదుర్కోవాలి ఏ రీతిగా నువ్వు నీ స్థిరంగా ఉండవు ఇంకా నీ పునాదిని స్థిరపరచుకున్నావు నువ్వు ఆత్మీయను ఇంకా దాన్ని సమృద్ధిగా బలపరుచుకున్న దేవుని వాక్యంతో నీ ఆత్మని కానీ ఈ లోకం అంతా శరీరంలో శరీరంకు లోపరుచుకుంటున్నారు కానీ ఆత్మకు చోటిస్తలేరు కాబట్టి మనం ఆత్మలో మనం బలపడినప్పుడే శ్రమలో చము చాలా మంది షేక్ అవుతూ ఉంటారు కానీ మనం షేక్ కాం వాడు షేక్ చేస్తారు నేను కానీ మనం పడిపోం ఎందుకంటే మనం తెలుసు ఆ విధానాలను ఎందుకంటే ఆ ఆంగ్లోకి దేవుడు మనం నడిపిస్తున్నాడు ఇంతవరకు ఇక ముందు కూడా నడిపిస్తారు మన ప్రభు కాబట్టి అనేకులు వెనక తీసిండట అప్పుడు పైన శిష్యులు మాత్రం ఉన్నారు ఆ పైన శిష్యులు చివరి వరకు గొప్ప సేవ చేస్తున్నారు ఆ పైన శిష్యుల ద్వారా విస్తరించిపోయి నూట మంది అటు ఐదు మంది ఆరు మంది ఇంకా రెట్టింపు అయిపోయింది వాళ్ళు వెనక తీసాక మాత్రాన ఆయన పరిచయ ఆగిపోతుందా దేవుడు నువ్వు నేను లేకపోతే దేవుడు ఇంకొకళ్ళ లేపుతాడు నువ్వు కాకపోతే ఇంకొకళ్ళ లేపుతాడు దేవుడు ఆయన అంతే ఆయన విధానం ఎవరికి అది అనుగరిస్తాడో అది వాళ్ళకి అనుగరింపబడతాడు ఎందుకంటే అందరి మీద ఆయన అనుగ్రహం ఉంది ఏ రీతిగా ఆ పిల్లబడ్డ వారు అనేకులు ఏర్పక్ష వారు కొంతమందే కానీ మిగతా ఏమైపోయినట్టు మనం అర్థం కొంతమంది ఉంటే మిగతా ఏమైపోయినట్టు అభ్యంతర లేదా శ్రమ వచ్చినప్పుడు ఈ కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చిన బాధ గమ్ములుంటే అయిపోద్ది ఇంతకంత ఇంత నిష్టగా మనం ఉండలేమంటే అది శరికమైంది కదా ఎందుకంటే నువ్వు వాక్యంలో నీ వేరు లోపలకల్లా పోలే నువ్వు పైపైన వాక్య వినిపోతున్నావు ఏదో నాకు అంతా తెలుసని కానీ నీకు ఏం తెలియదు నాకేం తెలియదు నా ప్రభుకి అన్నీ సమస్తం సాధ్యం నాకు ఏ టైంలో ఏం అవసరం దేవుడు నాకు ఇస్తారు ఆయన పాదల దగ్గర కూర్చోమని నేర్చుకోవాలా అనేక మన విషయంలో మన వ్యక్తిగత ప్రార్థనలు అప్పుడే అనేక విశేషులు ఏం చేశారు వెనక తీశారంట అందుకు ఏసులో ఒక మాట అంటాడు నేను చూసి వాక్యాన్ని ముగిస్తా అభ్యంతరములు వలన లోకమునకి శ్రమ అంటాడు అభ్యంతరం వలన లోకానికి శ్రమ మంత వార్త పద్దెనిమిదో అధ్యాయం ఏడవచనంలో అభ్యంతరం వలన లోకానికి శ్రమ అంటా చూడండి అభ్యంతరం వల్ల లోకానికి శ్రమ అంటే ఎందుకు ఈ లోకానికి ఇంతగా శ్రమ లోకస్తులకు ఈ లోకంలో ఎందుకు శ్రమ అంటే దేవుని వాక్యం వల్ల అభ్యంతరం పడుతున్న వాళ్ళు ఆయన సత్యాన్ని స్వీకరిస్తలేరు ఆయనకు విధేయత చూపిస్తలేరు అందుకు వాళ్ళకి శ్రమ వస్తుంది తర్వాత అభ్యంతరములు రాక తప్పవు కానీ ఖచ్చితంగా వస్తాయంట నీకు నాకు కూడా వస్తాయి అభ్యంతరం అది ఏ రూపమైనా రావచ్చు నువ్వు గ్రహించాలా నీ ఆత్మీయ జీతంలో నీ సేవలో రావచ్చు నీ కుటుంబంలో రావచ్చు నీ ఉద్యోగ స్థలంలో రావచ్చు ఏ రీతికైనా రావచ్చు అది వస్తాయంట ఎవరికైనా వస్తాయి అభ్యంతరములు రాక తప్పవు కానీ వస్తాయని చెప్తున్నక్కడ తర్వాత ఎవరి అభ్యంతరం వచ్చినా ఆ మనిషికి శ్రమ అంట ఎవరి వల్ల వస్తుంది అభ్యంతరం చెప్ ఎవరి వల్ల ఎవరు అభ్యంతరాలు చదిస్తే వాడు సైటానే కదా వాడు ఆ రీతిగా మోసరిస్తున్న సంఘాన్ని ఖచ్చితంగా శ్రమంట కాబట్టి మనం మటుకు ఆయన ప్రేమలో మటుకు చివరి వరకు ఉండాలా అందుకే అక్రం విస్తరిస్తే అనేకులు ప్రేమ చలారిపోతుంది ప్రవ్వ ఎంతగా ఈ లోకంలో కళ్ళ కిందినైనా కానీ నీ ప్రేమలో నుంచి నేను పోవద్దు అనే విశ్వాసం మనకు చూడండి ఆ రీతిగానే మనం సంపూర్ణంగా ఆయన సేవలో మనం కొనసాగుతూ ఉంటాం నాకు మొన్న ఒక కళ వచ్చింది కళగా అదే చూడండి ఈ ట్రైబల్స్ బెల్ట్ లో వెళ్ళి వెళ్ళినప్పు లాస్ట్ వీక్ లో అయితే మేమంతా ప్రార్థన చేసుకుంటూ రెండో తారీఖు మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోయినాము నైట్ కల్లా అక్కడికి వెళ్ళిపోయిను మూడో తారీఖు మార్నింగ్ అందరం రెడీ అయిపోయి రెండు టీమ్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వెనక భాగంలో కూర్చొని ఆ సీట్ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ పోతా ఉన్నాం అంటే రెండు టీమ్ డివైడ్ అయిపోయి మేము ఒక స్థలానికి వెళ్తున్నాం ఒక ప్రాంతానికి వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్తున్నారు అయితే నేను ప్రార్థన చేసుకున్నాం ప్రవ్వ మేము వెళ్తున్నాం ప్రవ్వును మాకు సహాయకలిగిన ప్రవని పురుదేమలో ప్రార్థన చేసుకుంటూ వర్షిప్ చేస్తూ భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఒక దర్శనం చూపించిండు ఏంటంటే మేము ఎక్కడైతే అడుగు పెట్టే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు మేము ఆ భయంకరమైన సర్పాలు ఆ స్థలాల్లో ఆ భయంకరమైన చీకర అవన్నీ ఆ ప్రాంతాల నుంచి విడిచిపెట్టి ఆ కొండల వైపు పరిగెత్తిపోతున్నాయి మొత్తం నేను దృష్టాంతరంగా చూసిన ఆ దర్శనం దేవుడు చూపించింది అక్కడ ఇంకా మేము అడుగునా పెట్టలే అక్కడ కని ఆ ప్రాంతం పోకముందే మొత్తం అడ్డి ఆ చీకటి శక్తులు ఆ సర్పాలు ఎంత భయంకరంగా ఉన్నాయి అంటాయి ఎంత సర్పాలు ఉన్నాయి అవన్నీ మొత్తం వెళ్ళిపోతున్నాయి ఆ ప్లేసెస్ విడిచిపెట్టి కొండల వైపు పరిగెత్తిపోతున్నాయి అవన్నీ ఎక్కడెక్కడో పరిగెత్తిపోతున్నాయి అయోమయంగా ఒక మనిషి పాములు కూడా తిట్టడం భయంకరంగా అటు ఇటు పరిగెత్తుంది కదా అట్లా పరిగెత్తుకుంటూ అప్పుడు సడన్ గా కలుదరి చూసినా వచ్చేసరికి ఒక గ్రామానికి వచ్చేసిన తర్వాత ప్రార్థన చేసినాం దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసిండు ఒక గ్రామంలోకి వెళ్ళినాం వాళ్ళు చెప్తున్నాం మేము మీ మందులు తీసుకుంటే మీరు మా దగ్గరికి వస్తే మా దేవతలు పనిచేయవు కాబట్టి మీరు మాకు మీ మందులొద్దు మీరు తెలిపమన్నారు చూడండి సంతాన్ దానికి అర్థమైపోయింది మేము అక్కడ అడుగు పెడితే అక్కడ పనిచేయవు అక్కడ మొత్తం ఫీజ్ కావాల్సింది అవి అదృష్ట ఎందుకంటే దేవుడు ఆ శక్తి ఇచ్చాడు మనకు అందరికీ అందరికి ఎందుకంటే శత్రు మీకు అధికారం ఇచ్చా అన్నాడు దేవుడు అధికారం ఎప్పుడు అది అమలు పరచబడుతుంది మనం అడుగుపెట్టిన స్థలాల్లో మనకు తెలుస్తుంది మనలో ఉన్న దేవుని శక్తి ఎప్పుడు అది బయలుపరచబడుతుంది నీలో దేవుని ప్రభావము దేవుని శక్తి నీలో ఉందని ఎప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు అది వాడినప్పుడే కదా నువ్వు అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడే ఏ ప్రాంతానికి అలా పోవచ్చు నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా సరే నువ్వు నువ్వు ఊళ్ళలో అడుగుపెట్టినా కొండలు అడుగుపెట్టినా గుట్టలు అడుగుపెట్టి ఎక్కడ అడుగుపెట్టినా ఉండలేవు అక్కడ మనుషులు విడిచిపెట్టి పోవాల్సిందే చూడండి దేవుడు ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేసిన దేవుడు ఒక్క ఒక్క మినిస్ట్రీ నుంచి ఒక్క మినిస్ట్రీకి దేవుడు ఉన్నత స్థితికి అవి ఆ ఉన్నతమైన స్థితికి దేవుడు మమ్మల్ని లేవనెత్తా ఆ సేవను ఇంకా నెక్స్ట్ డెలకి దేవుడు తీసుకెళ్తున్నాడు మా కళ్ళారా చూస్తున్నాడు ఆ విధానాలు ఎంతో రక్షణ పొందుతారు ఎంతో మంది పాపలుపుకొని వాళ్ళ హృదయాలు స్వీకరించి ప్రభు స్వస్థత పొందటం ఇవన్నీ దేవుడు చూడండి ఆ కొండ ప్రాంతాల్లో కొండ గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది అలాంటి వాళ్ళకి సువార్త చెప్పాలి కదా ఈ రోజు ఎన్నో డినామేషన్స్ ఉన్నాయి ఎన్నో సంఘాలు ఉన్నాయి ఒక్క సంఘం అన్నా కొంతమంది చేస్తున్నారు ఎక్కడో కొంతమంది భారం వాళ్ళు కానీ మిగతా వాళ్ళంతా ఇక్కడిక్కడే సోసరమైన చుట్టూ తిరుగుకుంటూ ఇక్కడిక్కడే తిరుగుకుంటూ చేస్తూ అక్కడ ఏం చేస్తున్నక్కడ వాళ్ళు మొత్తము విడిచిపెట్టేసి ఎంతో మంది అక్కడ ఎంతో నశించిపోతున్నారు అక్కడ అలాంటి సమయంలో పోయి వాక్యం చెప్పాల్సింది పోయి పాస్టర్స్ సంఘాన్ని వాడు మోసగించి వాడు ఏం చేస్తుందంటే ఈ లోకాధితమైన చూడండి ఈ లోకాధితమైన పనుల్లో వాళ్ళు అంతా విడిచిపెట్టి సైతాను వాడు మోసగిస్తే వాడే వాడు విజృంభించి పనిచేసుకుంటూ పోతాడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు వారు ఇక్కడ లాబ్ చేసి పెట్టేసిండు కానీ వాడు మటుకు విజృంభించి పనిచేస్తాడు అక్కడ అక్కడ పోతే మనకు అర్థం కాలి వాడు ఎంతగా వాడు పనిచేస్తే ఎట్లా చేస్తాం తెలుసా వాడు దుష్ట శక్తులు వాళ్ళు ఏం చేస్తే తెలుసా వాళ్ళ ఒక స్టీంని ఏర్పరచుకోండి వాడు చూడండి ఈ లోకంలో చాలా మంది ఉండగా మతం వాళ్ళ టీం ఏర్పరచుకొని పత్తి స్థలాలలో ఒక ఇన్ఫార్మర్ లాగా పెట్టేసి ఎవరు గ్రామానికి వస్తారు ఎవరు ఏం చేస్తారు తెలుసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని అట్లా కర్జు చేసుకొని ఎవర్ని ఈ స్థలానికి రానికుండా వాక్యాన్ని ప్రకటించకుండా అట్లా వాడి నెట్వర్క్ అట్లా స్థిరపరచుకున్నాడు కానీ వాడు మనకంటే ముందు అంత వివేగంగా పనిచేస్తున్నాం మరి మనం చేస్తున్నాం ఆలస్యంగా పోతున్నాం అన్నట్టు ఏమైంది వాడు ఆ రీతిగా స్థిరపరుచుకున్నాడు ఏం చేసిండు ఆలస్యం చేయటం ఏమైంది నలభై సంవత్సరాలు వాగ్దాన దేశం పోకుండా ఆగిపోయింది అంత ముందు వేరే పిలిచి తెలిసి స్థిరపడిపోయినారు తర్వాత తర్వాత పోయింది వాళ్ళు అక్కడ పోయింది ఆ రీతిగా ఆలస్యం చేయటం ఏం జరిగింది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా వాగ్దాన దేశంలో అబ్రహాం ముందు దేవుడు చెప్పినప్పుడు కానీ విధేయత చెప్పించిపోతే పోయేటోడేమో ఆలస్యంగా పోయిండు అబ్రహాం గురించి మన తండ్రి అబ్రాహం గురించి మనం తప్పుగా మాట్లాడుతున్నాం చూడండి ఆలస్యం చేయటం వల్ల ఏం జరిగిందంటే ఫిలిస్తీర్ ఆల్రెడీ పోయి స్థిరపతి వాళ్ళని దించి యుద్ధం చేయాలా వాళ్ళని ఫైట్ చేసి చేసరికి ఎంతో సమయం పోయింది కదా ఇది కూడా అంతే వాడు అంతగా సమయం తక్కువ ఉందని వాడు విజృంభించి పనిచేస్తున్న సేవకులు మటుకు ఇంకా సమయం ఉందని చెప్పేసి ఈ లోకంలో కాలం గడుపుతూ చేసుకుంటున్నారు కానీ వాడు మటుకు బహు క్రోధం గలవాడు దిగొచ్చి పింగేస్తున్నాడు ఎంతోమంది నరకాన్ని తీసుకోతుడు కానీ సేవకులు ఏం చేస్తున్నారు ఇది మనం అర్థం చేసుకోలే సత్యం వాళ్ళతో మనకి ఏ పని లేదు మనకిచ్చిన దేవుడు ఒక భారం ఆ భారం కలిగి మనం ముందుకు పోవాలా అనేకులు ప్రభుత్వంతో నడిపించాలా కాబట్టి ఆ ప్రయాసాలు మనం పోతున్నప్పుడు మన ధైర్యంగా ముందుకు వెళ్ళాలా ఒక వాకింగ్ చేసి ముగిస్తా తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో దేం పదిహేడో అయితే నా ద్వారా సువార్త సం పూర్ణముగా నిమిత్తము కాబట్టి మన ద్వారా నా ద్వారా ఉన్నప్పుడు పౌలేడు అక్కడ ఇప్పుడు నువ్వున్నావు నేనున్నా ఇప్పుడు నా ద్వారా లేక నీ ద్వారా నీ ద్వారా నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించడం అంట అది సంపూర్తి చేసేయాల మన కాలంలో ప్రకటింపబడే నిమిత్తము అన్య అన్న జనులను విను దాని దాని విను నిమిత్తం అంటే అన్నిలు కూడా వినాలా ఇప్పుడు మేము పోయే పతి స్థలాలన్నిటి అన్నిలు సంబంధించిన స్థలాలవన్నీ కాబట్టి పూర్ణంగా దేవుని సత్యని ప్రకటించాలా అనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి లేక నా ప్రక్క నుండి నన్ను బలపరిచిన కనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని అలెలుయ్య పత్తి క్షణం సింహం వాడికి గద్దించి సింహం వల్లే పత్తి స్థలంలో ఉన్నటు వాడు కానీ వాడి నుంచి నేను తప్పిస్తాడు తర్వాత నీ ద్వారా వాళ్ళు తప్పిస్తాడు అది సీక్రెట్ అన్నట్టు ఎందుకంటే చూడండి మన సువార్త ప్రకటిస్తూ ఉంటే సైతాను వాడు కూడా పనిచే ఉద్యమం నుంచి పనిచేసే వాడు మన ముందే ఉంటాడు వాడు కానీ దేవుడు నీ పక్కన ఉంటాడు నీ ప్రక్కన ఆయన ఆయన సన్నిధి ఉంటాడు నీతో పాటు నేను బలపరుస్తూ ఉంటాడు తర్వాత సింహప నోటి నుంచి ఆయన నన్ను విడిపించాను తప్పించాను తప్పిస్తాడు మన ప్రతి క్షణం ఆయన తప్పిస్తూ ఉంటాడు అన్ని దశల నుంచి ఆయన తప్పిస్తూ ఉంటాడు ఎందుకంటే నీ ద్వారా సువార్త సంపూర్ణంగా జరగాల అనేకులు అన్యజనులంతా వినాలా అనేకులు రక్షింపబడాలా ప్రభుత్వంతకు రావాలా అందుకు మనము ఆయన ప్రేమను మనుషులకు ప్రకటించాలా కలవరిసిల్లో తను చూపించిన ప్రేమ ఆ ప్రేమను నోచుకోలేని స్థితిలో ఉన్నారు బిడ్డలు దేవుని బిడ్డలు ఎంతోమంది ఇదంతా ఆయనదే కదా సృష్టి వాడు అన్నినంత మాత్రాన వాడి విగ్రహాన్ని పూజించినంత మాత్రాన తెలియకుండా వాడు దేవుని బిడ్డ కాకపోతుడా అంతా ఆయన సృష్టి కదా కానీ సృష్టిని పూజించు పూజిస్తున్నారు వాళ్ళు అదే దేవుడు బలే ఆయన అంతగా బాధపడుతున్నాయన ఎంత కన్నీరు విడుస్తున్నా వేదంతో చూస్తున్నాం ఈ రోజు నా బిడ్డలు నా దగ్గరికి రావాలా ఎవరు తీర్చి తీర్చగలరు నా సన్నిధికి ఎవరు నా నిమిత్తం ఎవడు పోవును నా నిమిత్తం ఎవడు ప్రకటించాలని చెప్పిండశ ప్రవర్త ద్వారా నేమ్ పోతా ప్రవ్వ ఆ ప్రాంతాల్లోకి నేమ్ బై సువార్త ప్రకటిస్తా తీర్మానం మనకు కలిగి ఉండాల అనేకులు మనం రెచ్చగొట్టాల వాళ్ళ ఆత్మను మనం రెచ్చగొట్టాల వాళ్ళ ఉన్న ఉద్రేకాన్ని వాళ్ళు ఉన్న ఆసక్తిని మనం రెచ్చగొట్టాలి ఆసక్తి చాలా మందికి వాకింగ్ చెప్పాలని సువార్త చెప్పాలి కానీ అది అట్లే ఉండిపోతుంది కానీ మనం పోయి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ఆత్మను రెచ్చగొడితే వాళ్ళకి రోషం వచ్చి అప్పుడు ప్రభుకుని నిలబడి రోషంగానే దేవుని శువార్త చెప్తాడు వాక్యం ఉంది అట్లా ఒకరినొకరు పురిగోల్పమని వాక్యం హెబ్రివాసిన పత్రికలో ఒకరినొకరిని పురిగోల్పమని మీరు సమాజంగా కూడుకొని ఒకరినొకరిని హెచ్చరించుకోమని ఉంది ఒకరినొకరిని ప్రోత్సహించుకోమని మనం ఈ సమావేశం ఈ మధ్యాహ్న ఎందుకు మనం వాక్యంలో ఎన్ని పనులు అన్ని పక్కన పెట్టి సమయం గడుతున్నాం అంటే దేవుడు ఏం యుగ సమాప్తులు అవన్నీ నేర్చుకోవాలా దేవుడు ఎవరి ద్వారా ఏం మాట్లాడతాడు దేవుడు అని మనం నేర్చుకోనున్నప్పుడే ఈ శ్రమల కాలంలో ప్రభుకుడికి నిలబడ్డావు ఎందుకంటే వాక్యం ఉంది చివరిగా నా నీవు నా ఓర్పు విషయమైన వాక్యం గైకుంటే కనుక రాబోయే శ్రమల కాలంలో భూలోకంలో రాబోయే శ్రమల కాలం అంతట్లో నేను కాపాడతాను ఏసుకో చెప్పిండ లేదా వాగ్దాన ప్రకటన గంధంలో రాబోయే శ్రమల కాలం అంతట్లో నేను నిన్ను ఎప్పుడు నువ్వు ఆయన ఓర్పు విషయం వాక్యాన్ని గైకోనలా ఆయన వాక్యం గైకొండవంటే అభ్యంతర పడొద్దు అనుమానించొద్దు భయపడదు ధైర్యంగా విశ్వాసంతో ఓర్పు స్థానాలు కలిగి ఆయన ప్రేమను చూపిస్తూ మనుషులు నాని చందరికి అలాంటి కృప అలాంటి అభిషేకం ప్రభు మనకు అందరికీ అనుకరించాలని ప్రార్థిస్తాం పరిశుధి రఘదేవ మా ప్రియ పరలో నీకెంతో వందాలిస్తాయా గొప్ప దేవన తండ్రి దినువంత మీ సాయం చేతి నడిపించిన ప్రవ్వ యొక్క మధ్య కాలశంలోనైనా మీ సందులో గడిపే భాగ్యైన కృపను మాకు అందరికీ అనుగరించినారు అయినా దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు మీరు ఇచ్చిన కృపనైనా సింహపు నోట్ల నుంచి మీరు మమ్మల్ని కాపాడే గొప్ప దేవుడు అన్ని క్షణం మమ్మల్ని కాపాడుతున్నాడు ప్రభావ వాడు వెంట పడుతున్న మా వెంటకైనా ప్రవ్వ వాడికి మాకు ఎలాంటి హాని చేయడు ప్రభావ ఎందుకంటే మేము ఆ చుట్టూ మీ అగ్ని ఉంది ప్రభావ మీకు అగ్ని అభిషేకం మా చుట్టూ ఉంది ప్రవ్వ దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా మేము అడుగుపెట్టి స్థలాలు మీరు మాకు అనుగరిస్తున్నారనైనా ప్రవ్వా మేము స్వాధీనం పరచుకోవాల్సిన దేశాలు ఇంకా ఎన్నో వన్ని యహోశతో మీరు అన్నారు ప్రభావ యహోషువా నువ్వు బహుకాలం కలిసిన వృద్ధుడు అయిపోయినావు అయినా కానీ నువ్వు నువ్వు స్వాధీన పరుచుకోవ దేశాలు ఇంకా మిగిలిపోయినాయి కాబట్టినైనా ఎన్నో స్థలాల్లో సువార్త లేదు ప్రవ్వ ఆ స్థలాలకు వెళ్ళి మీ సువార్త ప్రకటించాలి మీకు సిద్ధపడాల రీతిగా మా ఆత్మీయ జీతాన్ని ఇంకా బలపరచండి ప్రవ మా విశ్వాసాన్ని ఇంకా బలపరచండి మీ ప్రేమ ఇంకా రెట్టింపు చేయడం ప్రభావ మీ ప్రేమ వాళ్ళు ఉప్పొంగల నైనా ఎన్ని సమయంలు వచ్చినా కానీ అభ్యంతర అనుమానించకుండా మీ వాక్యంలోను విశ్వాసంతో మేము ముందుకు పోవాలా మా కుటుంబీకులు కూడా మీ విశ్వాసం తీసుకొని పోవాలా ప్రభు అనేకులు మీ వాక్యం ప్రకటించాలా ప్రభు ఆ రీతి మనం అందరూ నడిపించమని ప్రదర్శిస్తారు అందరు మీరు ఆశ్రయించడం ఇంకా ఎంతో మంది ఆరాధనలో పాల్గొన్న కుటుంబ వైతులు కూడా మీరు ఆశ్రయించి బలపరిచి మీ కొరకు శాసన పెట్టుకున్న ఆ రీతిగా ప్రవ మనుషు భారో భార్య గురించి మేము ప్రార్థిష్టమైన వెనుకొస్తారు మీ తాకండి ప్రవ అబడే మీ తాకండి ప్రవ సంపూమైన స్వస్థ దాని ప్రార్థిస్తాం హార్ట్ ప్రాబ్లం ఉన్న ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేమని ప్రాదిష్టమైనా అప్పుడే సంపూ మీద విడుదల స్వస్థతతో ప్రకటిస్తున్నాం ఏ స్వీకరిస్తున్నాము కుటుంబానికి ఆదరణ ఇచ్చిన విశ్వాసాన్ని బలపరిచి ఈ శ్రమల కాలంలోనైనా ఎక్కడ పోయినా కూడా ధైర్యంగా విశ్వాసంతో ఎదుర్కొని ముందు పోయేలాగానే సాయపడమని ప్రార్థం మీ కంచి కాపుదాలని మీరే కాచి కాపడమని ప్రార్థిష్టమైన ఆశ్రదించి మీ కొరకు గొప్ప సాక్షి పెట్టుకుని అందరి సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి ఆ మేన్ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్తయ్యా నీకు వందనాలు తండ్రి స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి ప్రభు తండ్రి నాయన ఈ గడిచిన కాలం అంతా తండ్రి ఎస్తయ్య ప్రభాన్ని కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి దివారాత్రములు దేవా నా తండ్రి ప్రభ ని కంటి పాప వలే కాచి కాపాడి ఈ దినంకు కూడా తండ్రి ఎస్ అయ్యా ప్రవ్వా నాయన నీకు నూతనమైన కృప నూతనమైన శక్తి బలం ఉత్తేజం అనుగ్రహించినందుకు మమ్మల్ని సజీవ లేఖలో ఉంచినందుకు తండ్రి సజీవమైన దేవుడు తండ్రి నీ సన్నిధిలో ఉండులాగున నేను స్థుతించలాగున నీ స్వరం వినులాగునా ఇచ్చిన ధన్యతను నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాన తండ్రి ప్రభా ఏసయ్యా నీకే యుగ యుగములకు కలుగును గాక అలే లుయ్యా తండ్రి ప్రభా అవును ప్రభా నీ వాక్యమే సజీవమైనది ఆ వాక్యమే ప్రభాన అయినా తండ్రి రెండు అంచులకు అడ్గం ప్రభాణ కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభా తండ్రి మేము అభ్యంతర పడకుండా నీ వాక్యమే జీవం కలిగినది ప్రభాన ఆ జీవం మాలో ఉండేలాగానే సహాయపడండి నీ వాక్యంతో మేము నింపబడాలా ప్రభా నీ వాక్యం మేము తయారవ్వాలా ప్రభా ఎక్కడ కూడా ప్రభా నైనా ఏ విషయంలో కూడా మాలో కలవరం భయం ఆందోళన అవి ఏవి రాకుండా తండ్రి విశ్వాసములకు కరత దాని కొనసాగించేవాడవు నువ్వు ప్రభ నీ వైపు మా ప్రయాణాన్ని కొనసాగించినప్పుడే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ప్రభ ఎంతగా ప్రభానైనా మా పట్ల నేరాలు పోతున్నా ఏవి చేసినా మీరు సహించిన వారు ధన్యులు అన్నావు ప్రభ ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభ మీరు సహించినారు కాబట్టి ఈ జయించగలిగినారు ప్రభ అలా మేము కూడా ప్రభా నాయనా తండ్రి ఏవి వచ్చినా ఈ లోకంలో ప్రభ తండ్రి నీ వైపు చూస్తేనే మేము నాయనా ముందుకు నడవగలం ప్రభ ఈ వాక్యం వైపు చూస్తేనే మేము ముందుకు పోగలం ప్రభ కాబట్టి ప్రభా తండ్రి హృదయ రహస్యాలు ఎరిగినా దేవుడవు తండ్రి కాబట్టి మా హృదయాన్ని కూడా మీరు చూసే దేవుడవు ప్రభ ఆ హృదయం ఇంకా మోసకరంతో ఉంటే వ్యాధి కలిగి ఉంటే మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థ ప్రభ ఈ వాక్యమే హృదయాన్ని శుద్ధీకరిస్తుంది పరిశుద్ధపరుస్తుంది యథార్థంగా నడిపిస్తుంది యథార్థంగా మార్పిస్తుంది ప్రభ కాబట్టి నీ వాక్యమే మా హృదయంలో ఉండాలా ఆ వాక్యాన్ని మేము భద్రపరచుకోవాలా ప్రభా నాయన తండ్రి ఇదిగో ప్రభా నాయన తండ్రి స్టెఫన్ కానీ పౌలు కానీ ప్రభ ఎంతో మంది నాయన నీ బిడ్డలందరూ ప్రభ వాళ్ళ శ్రమలో పడిపోయినారు ప్రభ వాళ్ళ స్వార్థ పరిచర్యలు కానీ వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినాయో అంతగా ఆదరణ కూడా వాళ్ళు పొందుకున్నారు ప్రభా ఎందుకంటే ఆదరణకర్తను వాళ్ళు కలిగి ఉన్నారు ప్రభా నాయన కాబట్టి ఎల్లప్పుడూ ప్రభానైనా వేడుకం అన్నో తండ్రి ఆదరణకర్త ప్రభ సత్య స్వరూపి ఆత్మ తండ్రి కాబట్టి నేను నీ పరిశుద్ధాత్మతో ప్రభావ నింపండి అభిషేకించండి సమస్తము ప్రభాయన నీ ఆత్మ మమ్మల్ని నడిపించండి సమాధాన దేవుని కుమారులు అన్నో కాబట్టి నీలో ఉన్న సమాధానము ఎల్లప్పుడూ మాలో ఉండాలా ప్రభా తండ్రి కాబట్టి అలా ఉన్నప్పుడే మేము నీ ఆత్మ ద్వారా నడిపింపగలుగుతాము తండ్రి వెళ్ళే ప్రతి స్థలంలో కూడా ప్రభా నాయన సమాధానాన్ని తీసుకురాగలం ప్రభా నాయన కాబట్టి తండ్రి వేసయ్య తండ్రిని వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభ తండ్రి ఎవరి మీద మాకు ఎలాంటివి కలగకుండా ప్రభ ఏపీ పట్టించుకోకుండా ప్రభా మా పిలుపుని మా ఏర్పాటును నిశ్చయం చేసుకొని ప్రభ దేని నిమిత్తం ఈ లోకంలో మీరు మమ్మల్ని తల్లి గర్భంలోనే సృష్టించినారో ప్రభ ఆ పని నీ పట్ల మా యొక్క ఉద్దేశము చిత్తము అది ఏమిటో గైకొని దాని కొరకు మేము ప్రయాసపడులాగున నేను మా పని తొదముట్టించేలాగా ప్రభ ముందుకు పోయేలాగా తండ్రి వేటిని చూసి జడీయకుండా బెదరకుండా ప్రభ మేము కటిక చీకటిలోకి వెళ్ళిన గానంద లోయలకెళ్ళిన తండ్రి ఎలాంటి సందర్భాల్లో ఉన్నా తండ్రి మా ముందుగా వెలుగుగా ఉండి మాకు తోడై ఉండి నడిపించే దేవుడు నువ్వు తండ్రి ఆ దిన మోసకి తోడై ఉన్న ప్రభ పగలు మేఘస్తంభం లాగా రాత్రి అగ్నిస్తంభం లాగా ప్రభ మోస కలిగి ఉన్న దేవుడు యహోత్సవ కలిగి ఉన్న దేవుడు మా పితరులందరూ తండ్రి అపస్తులందరూ కలిగి ఉన్న దేవుడు సజీవుడు తండ్రి ఆదియు నాయన అల్పయు ఒమేగాయు నువే ప్రభ సృష్టికర్తమైన దేవుడు నువ్వే ప్రభ అదే దేవుణ్ణి కలిగి ఉన్న మేము కూడా ప్రభ మీ కృప మీ సన్నిధి మాకు తోడై ఉంది కాబట్టి ఏ విషయంలో కూడా ప్రభాయన మేము చరించకుండా ధైర్యంగా నిబ్బరం కలిగి ప్రభ మా పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకొని తండ్రి మీ ఆత్మచేత మేము నడిపింపి సమస్తం ప్రభ నాయన నీ యొక్క విశ్వాస సంబంధమైన పోరాటము చేపట్టమన్నావు నిత్య జీవము చేపట్టమన్నావు తండ్రి కాబట్టి తండ్రి అనేకులని నాయన నీ సన్నిధిలో మేము నిలబెట్టాలా ప్రతి ఒక్కరిని వాళ్ళ పాపాల నుంచి విడిపించాలా ప్రభా నాయన తండ్రి తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా నాయన మారుమనిసు పొందాలా ప్రభా నాయన తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభా నాయన నీ స్వార్థ ప్రకటింపబడాలా పర్లోక రాజ్యం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ప్రభా నాయన అన్యులు కూడా తండ్రి నాయన ఇస్రాయేల్లతో సమాన వారసులు అన్నావు అలా వాళ్ళు కూడా తండ్రి నీ వెలుగులోకి రావాలా ప్రభా అలా చీకటి లాగా ఉన్న వాళ్ళ జీవితాల్లో వెలుగులాగా మేము నిలబడి ఆ వెలుగులోకి అనేకులని మేము రప్పించాలా దాని నిమిత్తమే మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నావు ప్రాభ ఆ వెలుగు చీకటి ఉన్న ప్రతి దే ప్రదేశంలోకి పోవాలా ప్రతి చీకటి శక్తులను ప్రతి బంధకాల నుంచి ప్రతి ఒక్కరిని మేము నాయన తండ్రి విడిపించాలా తండ్రి ఏ విషయంలో కూడా మేము బలహీనం అవడానికి వీల్లేదు నన్ను బలపరచు వాడిని ఎందు నేను సమస్తం ఈ లోకంలో నీ నామాన్ని గణపరచాలా నీ నామాన్ని కొనియాడాలా నీ నామాన్ని మేము గొప్ప చేసినప్పుడు ఆటోమేటిక్ గా ప్రభా నైనా మీరు మమ్మల్ని అన్ని విషయంలో మీ కృప మాకు తోడయించి మమ్మల్ని బలపరుస్తారు స్థిరపరుస్తారు ప్రతి దుష్టత్వం నుంచి ప్రభ ప్రతి చీకటి శక్తుల నుంచి ఏవైనా కానీ ప్రభ అన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి కాపాడే దేవుడో ప్రభ కాబట్టి ప్రభ అనేకులని ప్రభా నీ నామంలో రక్షణ పొందాలా నీ సన్నిధిలోకి రావాలా ప్రభా ఎవరు ఎన్నడు ఎప్పుడు చెప్పని రీతిగా ఎన్నడు చేయని రీతిగా ఈ తరంలో ఈ కాలంలో ప్రభా మా స్వార్థ పరిచర్య ఉండాలా అలా ప్రభాయన ఎవరు ఎరుగని మార్గంలో త్రోవల ప్రభా అనేకులని ప్రభా నీ తట్టు మేము నడిపించాలా నీ తట్టు తీసుకురావాలా ప్రభా అలాంటి పరిచర్య మేము చేయాలా ప్రభ నీ దృష్టికి మేము నిందా రహితుడిగా ఉండాలా దృష్టికి ప్రభా మేము నమ్మకంగా ఉండాలా ప్రభా బలా మంచి మేము ఉండాలా ప్రభా నైనా ఏ విషయంలోనూ ఐక విచారాల వల్ల మేము ఆయన తండ్రి మా ప్రయాణాన్ని ఆపకుండా ప్రభా ఈ యొక్క ఓడా ప్రభాయన నీ గమ్యానికి చేరేలాగా మమ్మల్ని నడిపించండి పులిసిన జీవితం చేదైన జీవితం అలా ఉంటే తొలగించండి ప్రభా ఈ లోకంలో మనుషులు మెప్పు కాదు ప్రభా మాకు కావాల్సింది బలా మంచి దాసుడ అనే నీ మెప్పు మాకు కావాలా నీ నోటి నుండి వచ్చే సాక్ష్యం మాకు నీ సింహాసనాల మీద మేము నాయన నిలబడి ఉండాలా ప్రాభ తండ్రిని ఎదుట ప్రాభ నాయన మేము అనేక మహిమ తీసుకొచ్చి ప్రభావ మేము నిలబడాలా ప్రాభ ఆ మెప్పు కోసము ఆ బహుమానం కొరకు ఆ కిరీట కొరకు మేము ప్రయాసపడాలా ప్రాభ మనుషుల మెప్పు మాక అవసరం లేదు ప్రభా తండ్రి అరితిగా ప్రభానైనా క్రీస్తుని పోలి క్రీస్తుకు తగినట్లుగా క్రీస్తుకు మాదిరిలాగా క్రీస్తు మేము జీవించాలా క్రీస్తు లోకాన్ని జయించినట్టు ప్రభ మేము కూడా లోకాన్ని జయించాలా ప్రభ నామ నిమిత్తం ఏం అడిగినను నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు అడిగిన ప్రతిదీ ఇస్తారన్న గొప్ప దేవుడో ప్రభ ఆ వాక్యాన్ని మేము నమ్ముతున్నాము స్వీకరిస్తున్నాము మా సేవా పరిచయలో ప్రభానైనా ఆ వాక్యము ఆ ప్రవచనం మీరు నెరవేర్చండి మీ నామాన్ని మీరు మహిమ పరుచుకోండి ప్రభ బలహీనమైన మా ననుమల్ని తండ్రి బలమైన పాత్రలుగా ప్రభా నాయన మీ సేవా పరిచయలు వాడుకొని మీ నామానికి మహిమకరంగా తీసుకురమ్మని ఈ యొక్క పాత్రలను ప్రభాన్ని మహిమతో నింపమని అనేకులని ఆ మహిమలోకి తీసుకొచ్చేలాగున మీ కృప నాయన మీ తండ్రి నాయన తండ్రి వెలుగు మా మీద ఉంచమని ప్రార్థిస్తూ వెళ్ళే ప్రతి స్థలంలో ఎక్కడున్నా కానీ ప్రభా మీ సమాధానం మేము కలిగి ఉండులాగునా ప్రభా నాయన తండ్రి మేము ముందుకు పోలాగునా మీ వైపు చూస్తూ మా ప్రయాణాన్ని కొనసాగించలాగునా వాక్యములో దినదినం ప్రభానైనా మేము నూతనం అవుతూ ప్రవాణా అయినా తండ్రి వాక్యంలో ఉదక స్నానం చేయబడుతూ ప్రభా అయినా తండ్రి వాక్యంలో సంపూర్ణంగా ప్రభా మేము జీవించలాగునా ఈ వాక్యం అనే నిత్యము మేము తిని బ్రతుకులాగునా ప్రభా మా ఆత్మలను ప్రభానైనా అంచలంచలుగా ప్రభా ఈ వాక్యం ద్వారా అభివృద్ధి పరుచుకోలాగునా ప్రభానైనా మీరే మీ కృప మీ సహాయము మీ కనికినము ఆయన మీ దయగలిగిన అస్తములు ప్రభ మా పట్ల ఉంచి ఆయన మీ రాకడకు తండ్రి మమ్మల్ని సిద్ధపరుచుకొని మేము కూడా అనేకులను సిద్ధపరిచే కృప మేంబడి కృప మాకు సమృద్ధిగా తండ్రి అనుగ్రహించి ఈ లోకంలో ఉన్నంత కాలం మీకు వరకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబీపీ గ్రూపు బ్రదర్ సిస్టర్లు వాళ్ళ ఆరాధన పాల్గొన్న కుటుంబాలకి ఇంకెంతమందితో రాలేదు వాళ్ళ కుటుంబాలకి నేను ఒక సిస్టర్ మనోజ్ గారు కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైన కాక ఆ మెయిన్